ృీంద్రరుద్రమరుత స్తున్వతి దివ్యైస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయ సా ధ్యాన తద్గతే నమనస పశ్యిగిన విదరా దేవాయ తస్మై నమ కృష్ణాయ వాసువాయ దీనందోమాయ గోవిందాయ నమో నమ శ్రుతిస్మృతిపురాణయం కరుణాయ శంకరం గవత్పాద శంకరకర తినకూడనివి ఎన్నో గతంలో తిని దాని ఫలితంగా పాడైనటువంటి ఆరోగ్యాన్ని బాగు చేసుకునేందుకు ఈరోజు మనం మందు తింటూ ఉంటాం ఇది ఔషధ సేవనం అట్లాగే తిరగకూడని ప్రదేశాలంతా తిరిగి వెళ్లకూడని చోటకల్లా వెళ్లి మనసులను పాడు చేసుకున్న తరువాత మళ్లీ కొన్ని ప్రదేశాలకు వెళ్లి వాటిని శుద్ది చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇదే తీర్థేత్ర సేవనం పుణ్యతీర్థ సందర్శనం ఇవన్నీవే తీర్థాటన జీవితం యొక్క లక్ష్యమేమిటో గమ్యమేమిటో అర్థం కాక బ్రతుకును పాటు చేసుకున్నాం లేకపోతే జన్మకు రావాల్సిన అవసరం లేదు కేవలం ఆ విధంగా బ్రతుకు బుగ్గిపాలు కావడానికి మన యొక్క ప్రవర్తనే ప్రధానమని కాకుండా ఇతరుల యొక్క ప్రభావం కూడా మన ప్రవర్తన మీద చాలా ఉంది మనం చేసిన చెడు పనులన్నిటికీ మనమే కారణం కాదు బలహీనమైన మన మనసు కారణం అది వేరే విషయం కాని కానీ అనేక మంది ఆ చెడుదారుల్లో మనల్ని నడిపే ఉంటారు పుట్టుకతోనే ప్రతి మనిషి చెడుగా రాడు అజ్ఞానంతో వస్తాడంతే చెడు అనేది సమాజంలో తయారవుతా ఉంటుంది కాబట్టి దారి దెప్పినటువంటి వ్యక్తులతో కలిసి తిరగడం వాళ్లతో అంతా ఉండడం వాళ్ల మనసుల్లో ఉండేటువంటి బురదంతా కూడా మన తలల్లో దించడం ఆ చెడు మార్గాల్లో మనం చెలిస్తూ ఉండడం ఈ విధంగా కూడా పాడైపోవడం జరిగింది కాబట్టి చాలామంది అనేక జన్మల్లో పాడు చేసిన మనల్ని ఈరోజు మళ్లీ చాలామంది బాగుచేయాలి ఇంకే కనుక తినడం వల్లనే ఆరోగ్యం పాడైపోతే మందు తింటూ తిరగడం వల్లనే మనసు పాడైపోతే తీర్థక్షేత్రాలకు పోతూ ఉన్నాం అట్లాగే చేయకూడనటువంటి ఆలోచనలు చేసి జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చుకుంటే దీనికి కారణం సమాజం అయితే మనుషులైతే మరిప్పుడు ఎక్కడ మనం బాగుపడాలి ఆ మనుషుల మధ్యలోనే బాగుపడాలి కాని ఈ ప్రపంచానికన్నా దూరంగా ఎప్పుడు వెళ్ళలే భూమౌ స్ఖలిత పాదానా మనం నడుస్తూ ఉంటే ఎక్కడైనా జారిందనుకోండి వర్షం వచ్చినటువంటి టైంలో నడుస్తూ ఉంటాం భూమి మీద కాలు జారుతుంది పాదానాం స్ఖలిత భూమౌ స్ఖలిత పాదానం అలా కాలు జారగానే కింద పడితే ఏమవుతుందో నడుములు ఇరుగుతాయో కాళ్ళు ఇరుగుతాయో ఆ భయం మనకుంటుంది అదొక అసంకల్పిత ప్రతీకారా రిఫ్లెక్స్ యాక్షన్ లాగా జరుగుతుంది అలా జరగగానే ఏమైపోతానో అనే ఉద్దేశంతో వెంటనే మనం మనల్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ అలా రక్షించుకునే ప్రయత్నంలో ఏముంది మనకు ఆధారం అలంబనం ఏముంది ఏ భూమి మీదైతే జారి పడుతున్నామో ఆ భూమి ఆలంబనం ఇంకోటి కానీ కాదు భూమౌ స్ఖలిత పాదానం ఏవ అవలంబనం కాబట్టి అలా జారినప్పుడు వెంటనే చెయ్యి భూమి పెడతాం నడువు పడే లోపల మోకాళ్ళు పడేలోగా ముందు చెయ్యి పెట్టి దాని మీద నిలవడానికి ప్రయత్నం చేస్తాం జారింది భూమి మీదనే మనకు మనం రక్షించుకోవడానికి కూడా భూమి మనకు ఆధారంగా అవలంబనంగా తెలుస్తూ ఉంది కానీ ఇంకొక ఆలంబనం కనిపించడం లేదు అట్లాగే ఎక్కడైతే జనాల మధ్య తిరిగి మన జీవితాన్ని అన్యాయం చేసుకున్నామో మళ్లీ ఆ జనాల మధ్యనే మన బ్రతుకుని పాడు చేసుకోవాలి అయితే వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే పాడు చేసే జనం కాదు గతంలో పాడు చేసిన వాళ్ళ మధ్య గనక మళ్లీ ఇప్పుడు అది గజస్నానం అయిపోతుంది అంతకని ఇంకెళ్ళి కనుక పాడు చేసేటువంటి వ్యక్తుల మధ్య ఉండి మన జీవితాన్ని పాడు చేసుకున్నాం గనక ఈరోజు బాగు చేసేటువంటి వ్యక్తుల మధ్యలోకి వచ్చి మన జీవితాన్ని బాగు చేసుకోవాలి కాబట్టి అనేక మంది మన గతంలో మన జీవితాన్ని పాడు చేశారు బుగ్గిపాలు చేశారు ఈరోజు అనేక మంది మధ్యలో మన జీవితాన్ని పవిత్రం చేసుకుంటూ ముందుకు పోవాలి ఇది అలా మన బ్రతుకుల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి స్థితిని మన బ్రతుకులో ఆవిష్కరింపజేసేటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్లే సత్పురుషులు వాళ్లతో ఉండేటువంటి సాంగత్యమే సత్సాంగత్యం సత్సంగే నిస్సంగం నిస్సంగే నిర్మోహ నిర్మోహే నిశ్చలవం నిశ్చల జీవన్ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే గోవిందం భజమోతే భజ గోవిందో భజ గోవిందో గోవిందో భజమోమతే గోవిందో భజము ఢమతే సోపాన క్రమంగా ఒక దివ్యమైన స్థితికి పోవడానికి మెట్టుమెట్టుగా ఒక క్రమం చేయజేయబడ్డది ఇక్కడ ఏమిటంటే సత్సంగత్వే మహాపురుషులతో సాంగత్యం ఏదైతే ఉందో ఇది సత్సంగం అసోసియేషన్ సత్సంగత్వే నిస్సంగత్వం కాబట్టి ఈ సత్సంగం వల్ల అసంగత్వం ఏర్పడుతూ ఉంటుంది అంటే సంగత్వం అంటే అటాచ్మెంట్ కలిక ఎక్కడైతే మనం కలిసి పాడయ్యామో దాని నుంచి బయటపడడానికి వేరే వాళ్ళతో కలుస్తూ ఉన్నాం ఇక్కడ కూడా కలవడమే అది దుస్సంగం ఏది సత్సంగం అంతేంకె కాబట్టి చెడ్డ వాళ్ళతో కలవడం సంగత్వం అంటే కలవడం అంతేంకె సంఘం వాళ్ళతో కలిసి జీవించడం సహచర్యం సంఘం అంటే సహచర్యం అసోసియేషన్ కాబట్టి ఇది సత్సంగం ఈ సత్సంగం వల్ల నిస్సంగం ఏర్పడుతూ ఉంటది దేని గురించి ప్రపంచం నుంచి నిస్సంగం ప్రాపంచ విషయాల నుంచి నిస్సంగం దీని ఫలితం సత్సంగం యొక్క ఫలితం నిస్సంగం నిస్సంగత్వే ఆ నిస్సంగం యొక్క ఫలితం ఏంటి నిర్మోహత్వం మనసులో మోహం లేకుండా ఉండడం మోహం అంటే మీకు తెలుసు సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా చూడడం ఏదైతే ఉందో ఇది మోహం ఉన్నది ఉన్నట్లుగా అర్థం కాకుండా పోవడం జీవితంలో స్పష్టత లేకుండా ఉండడం అవగాహనలో అది మోహం కాబట్టి నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం మోహత్వం లేకుండా పోతుంది నిర్మోహత్వే ఎప్పుడైతే ఆ నిర్మోహం అంటే మోహం లేని స్థితి వస్తుందో నిశ్చల తత్వం నిశ్చల చెలించినటువంటి దృఢమైనటువంటి తత్వం తాత్విక దృష్టి ఏదైతే సత్యమో దానికి సంబంధించినటువంటి దృక్పథం తాత్విక దృష్టి అది కనుక వచ్చిందంటే నిశ్చల తత్వే ఎప్పుడైతే తాత్విక దృష్టి ముముక్షత్వం జిజ్ఞాస స్థిరంగా ఏర్పడిపోతుందో తద్వారా జ్ఞానాన్ని గురువు దగ్గర పొందుతాడు జీవన్ ముక్తిహివన్ ముక్తి నిశ్చల దృష్టి ఎప్పుడైతే వస్తుందో నిశ్చల తత్వే జీవన్ ముక్తి దానివల్ల జీవితంలో ముక్తి ఏర్పడుతుంది ముక్తి ఏమిటి బంధము నుండి ముక్తి ఏది బంధం దుఃఖాన్ని గెలిగించేది ఏదైనా బంధమే ఈ ప్రపంచంలో కనుక దుఃఖాన్ని భరించలేకపోతున్నాం గనక దుఃఖానికి కారణమైనటువంటివి ఏవైతే ఉన్నాయో దుఃఖము దుఃఖ కారణాలు వీటి నుంచి విడిపడాలి అని ప్రతి మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకవేళ భగవంతుడి ఇష్టమైనా లేకపోయినా ప్రతి మనిషి చేసే ప్రయత్నం అది కాబట్టి దుఃఖం ఎవరికీ ఆనందంగా ప్రపంచంలో దుఃఖాన్ని ఎవరూ భరించలేదు ఈ ప్రపంచంలో దుఃఖం బంధం కాబట్టి బంధం నుండి విముక్తిని పొందుతూ ఉన్నాడంటే దుఃఖం నుంచి విముక్తిని పొందుతూ ఉన్నాడు ఇది ఎప్పుడో కాకుండా జీవన్ జీవించి ఉండగానే ముక్తిహి కాబట్టి ఈ ప్రపంచంలో ఉండగానే మళ్లీ ఎక్కడికో వెళ్లి ఏదో లోకంలో తరించడం ఇవన్నీ కాకుండా ఈ ప్రపంచంలో ఉండగానే ఈ దేహంలో ఉండగానే జ్ఞానం వల్ల జీవన్ముక్తిని పొందుతూ ఉంటాడు దీనికి సత్సంగం ఉపకరిస్తూ అడుగడుగున ఉపకరిస్తూ అది సత్సంగం అంటే కాబట్టి సత్సంగంలో ఏం జరుగుతూ అంటే విషయాన్ ధ్యాయత చిత్తం విషయ విసజ్జత ఎప్పుడైతే విషయ ప్రపంచాన్ని గురించి మనసు ఆలోచిస్తూ ఉందో ఆ విషయాల్లోనే కూరుకుపోతుంది దేనిని గురించి నీ మనసు ఆలోచిస్తూ ఉందో దాంట్లోనే నువ్వు ఉంటావు మన మనసుకన్నా భిన్నంగా మనం ఉండలేం నేను ఎక్కడ ఉన్నాను అనేది ప్రధానం కాదు నా మనసు ఎక్కడ ఉంది అనేది ప్రధానం కాబట్టి నా మనసు ఎప్పుడైతే విషయ ప్రపంచంలో ఉందో నేను కూడా దాంట్లోనే ఉన్నానని అర్థం కాబట్టి విషయ ప్రపంచం ఏమిటో నిన్నటి వరకు చూచాం మనం కనుక ఈ ప్రపంచంలో ఏది పోగొట్టుకోవడం కోసమే ఉంది ఇది ఎప్పుడైనా దుఃఖాన్ని నింపే కోసమే ఉంది కాబట్టి ఇది ఎప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నదే మనం ఆనందాన్ని కోరుతూ ఉన్నాం కానీ దుఃఖాన్ని కాదు బంధాన్ని కాదు గనక బంధాన్ని కలిగించేటువంటి ఈ లోకం ఏదైతే ఉందో దీని నుంచి విడిపడడం అనేటువంటిది జరగాలి కాబట్టి విషయ చింతన నుంచి విడిపడాలి విషయ చింతన నుండి విడిపడాలి అంటే ఎట్లా సాధ్యం అది మనసు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది ఆలోచించకుండా ఉండడం మనసు వల్ల కానీ కాదు ఏదో ఒక విషయాన్ని గురించి మనసు ఆలోచిస్తూ ఉంటది నేను ఏమి ఆలోచించను అని నువ్వు కూర్చుంటే మనసు ఏదో ఒక దాన్ని టేకప్ చేస్తాది ఎందుకో తెలుసా ఎదురుగా ఉండే విషయాలే కాదు దానికి స్మృతులు కూడా ఉన్నాయి మెమరీస్ కూడా ఉన్నాయి కాబట్టి గతంలో చేసినటువంటి పనులు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అనుభవించుంది ఈ అనుభవాలున్నాయి మళ్లీ వాటిని నెమరు వేసుకుంటూ మనసు ఆలోచించేటువంటి అవకాశం ఉంది కనుక నువ్వు ఖాళీగా కూర్చున్నంత మాత్రం మనసు ఖాళీగా కూర్చోదు మనసుకు ఎప్పుడు స్నేహం కావాలి ఏదో ఒక విషయంతో స్నేహం కావాలి సఖ్యం కావాలి ఇప్పటి వరకు మనసుకు తెలిసింది ప్రపంచమే ఇప్పటివరకు మనసుకు అర్థమైంది సంసారమే ఇప్పటివరకు మనసు యొక్క అనుభవంలో ఉన్నటువంటిది ప్రపంచక విషయాలే గనక దానిని గురించి ఆలోచిస్తుంది కానీ మరొక విధంగా ఆలోచించేందుకు అవకాశం లేదు కానీ ఆ డైరెక్షన్ మారాలి ఇప్పుడు ఆ ఆలోచన విధానం మారాలి దేని గురించి అయితే మనసు ఆలోచిస్తూ ఉందో అక్కడి నుంచి మరల్చాలి అలా మరల్చడం అనేది మన చేత ఎందుకో తెలుసా ఆ గాడిలో పడిపోయిన బాధ అది ఇప్పుడు మన యొక్క ఆలోచన విధానాన్ని మన దృష్టిని మరల్చి మన సంకల్పాన్ని మరొక వైపు శ్రేయ మార్గం వైపు తిప్పేటువంటి వాళ్ళు కావాలి ఇది సత్పురుషులకే సాధ్యం అది ఇంకేం లేదు సత్పురుషులకే సాధ్యం వాళ్ళ దగ్గరే జరుగుతుంది అది సంకల్పమే ఇది సంకల్పమే స్వామిజీ సంకల్పోబంధ అన్నారు కదా అది కూడా సంకల్పమే కదా నిజమే అది ముల్లే ఇది ముల్లే ఒక ముళ్ళు గుచ్చుకుంటే మరొక ముళ్ళు తీసుకొని ఈ ముళ్ళు తీసేసి దాన్ని కాబట్టి ఒక సంకల్పం చేత దుస్సంకల్పాన్ని దూరం చేస్తూ పోవాలి ఎందుకని మనసులో సంకల్పాలే ఉన్నాయి మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ ఈ సంకల్ప జలం ఇంకిపోతే ఆ తర్వాత మిగిలిందేదో అది కేవలం స్వరూపం అయి ఆ స్వరూపమే మోక్షం ఇది గురివిచ్చేటువంటి జ్ఞానం వల్లనే కలుగుతుంది అలా జ్ఞానం కలగాలంటే మనసు విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకన క్షమం భవతి కాబట్టి ఇది ప్రశుద్ది యొక్క విశుద్ధంగా ఉండాలి ప్రసన్నంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి భగవంతుని యొక్క ఆలోచనలు జరిగితే మనసు పవిత్రంగా ఉంటుందేమో గానీ మలినపూరితమైనటువంటి ప్రాపంచిక విషయాలు గనక మనసులో నడుస్తూ ఉంటే అటువంటి మలినపూరితమైనటువంటి మనసులో మోక్షం వచ్చేది అవకాశం లేని లేదు అందుకని ఈ ఆలోచన విధానాన్ని మార్చేటువంటి వాళ్ళు సత్పురుషులు ఇది సత్పురుషుల యొక్క సత్సంగం కనుక సత్సంగంలో మనకు తెలియకుండా చాలా జరిగిపోతూ ఉంటాయి చాలా జరిగిపోతూ ఉంటాయి మనం ఆహారం తీసుకుంటూ ఉంటే ఈ ఆహారం యొక్క పరిణామం దాని యొక్క పరివర్తన ఎట్లాగైతే ఉందో లోపల మనకు తెలియకుండానే అది ఎట్లా రసంగా మారుతుందో ఆ రసం ఎట్లా రక్తం అవుతుందో ఆ రసం నుంచి రక్తం నుంచి మాంసం ఎట్లా తయారవుతుందో ఇదంతా లోపల మనకు తెలియకుండా ఎలాగైతే జరిగిపోతుందో అంతకన్నా అద్భుతంగా జరుగుతుంది ఏది సత్పురుషుల యొక్క వైభవం మన జీవితంలో మనం వింటూ ఉంటాం సత్పురుషుల మధ్య ఉంటాం స్వామిజీ ఎవడు సత్పురుషుడు ఇది కూడా ప్రాబ్లం ఆ పెద్ద ప్రాబ్లం ఇది ఈ రోజైతే ఈ రోజు అంతా అదే ఎందుకో తెలుసా జ్ఞానానికి ధ్యానానికి తేడా తెలియని వాళ్ళందరూ ఉపన్యాసాలు చెప్తున్న రోజులు ఇవి ధ్యానంతోనే నీకు మోక్ష వస్తుందని చెప్తున్న రోజులు ఇవి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్వం కన్నా కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎవరి దగ్గర జ్ఞానం ఉందో ఎవరి దగ్గర జ్ఞానం లేదో తెలియదు కానీ ఈ దశలో మనకు కావాల్సింది ఏమిటో తెలుసా అవి వేరే విషయాలు అవి కన్నా లోతైన విషయాలు గురువు బోధిస్తే మనకు అర్థమయ్యే విషయాలు కానీ సత్పురుషుడు సత్సంగము అంటే ఏమిటంటే ఎవరి దగ్గర నువ్వు ఉంటే కేవలం భగవత్ సంబంధమైన విషయాలే మాట్లాడతాడో వాడిని సత్పురుషుడుగా నువ్వు యాక్సెప్ట్ చేసేయచ్చు ఈ దశలో మరొక రకమైనటువంటి ప్రపంచాన్ని గురించి కాకుండా స్వార్థపూరితమైన ఆలోచనలు కాకుండా లోకవాసనని కలిగించేటువంటి ఆలోచనలు కాకుండా ఎప్పుడు భగవంతుని గురించే నీకు ఇరుక చేస్తూ ఉన్నాడనుకోండి భగవంతుని నీ స్మృతికి తెస్తూ ఉన్నాడు రెండో విషయంలో అతనికి అభిలాష లేదనుకోండి అదే సత్సంగం ఇంకే చాలు మరొక రకమైనటువంటి ప్రపంచాన్ని గురించి కాకుండా స్వార్థపూరితమైన ఆలోచనలు కాకుండా లోకవాసనని కలిగించేటువంటి ఆలోచనలు కాకుండా ఎప్పుడు భగవంతుని గురించే నీకు ఇరుక చేస్తు ఉన్నాడు భగవంతుని ని స్మృతికి తెస్తూ ఉన్నాడు అనుకోండి రెండో విషయంలో అతనికి అభిలాష లేదనుకోండి అదే సత్సంగం ఇంకే చాలు ఎప్పుడు శాస్త్ర చేచ్చా సాధనకు సంబంధించిన విషయాలు దీనివల్ల ఏమవుతాయో తెలుసా మన మనసు పవిత్రమవుతూ ఉంటుంది నిత్యనూతనమైనటువంటి భావాలు మన మనసులో ప్రవేశిస్తూ ఉంటాయి ఇందువల్ల మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ నివృత్తి అవుతాయి మొట్టమొదట సంశయాలు ఉండవు సందేహాలు పోతాయి ప్రతికూల పవిత్రత వస్తూ ఉంటాయి సద్భావాలు ఏర్పడుతూ అదే సమయంలో ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి సాధన వైపు మనసు మళ్ళుతూ ఉంటుంది ప్రపంచాన్ని గురించి ఆలోచించాలనేటువంటి విషయంలో ఆసక్తి తగ్గుతూ ఉంటది కానీ పరమేశ్వరుని గురించి ఆలోచించాలి అనేటువంటి భావన కదులుతూ ఉంటుంది కాబట్టి ఒక కళ్ళు లేనటువంటి వాడికి కళ్ళు ఉన్నవాడు ఎట్లాగైతే చేయిబట్టుకున్న ఊతగా నడిపిస్తూ పోతూ ఉంటాడు ఈ దశలో ఏది ఏదో కనపడనటువంటి మనం ఏది ప్రేయస్సో ఏది శ్రేయస్సో అర్థం కానటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం గనక ఇటువంటి గుడ్డితనంలో ఈ అంధత్వంలో ఎటు మన మార్గం మనకే అర్థం కాదు గనక మనం చేయిబట్టి నడిపించేటువంటి వాడు ఒకడు ఉండాలి అటువంటి వాడు ఎలాంటి వాడ ఉండాలి మనలాగా గుడ్డివాడైన వాడు కాకుండా కాస్త కళ్లున్నవాడుగా ఉండాలి చూడగలిగిన వాడుగా ఉండాలి ఒక స్పష్టత కలిగిన వాడుగా ఉండాలి అటువంటి వాడు కనుక మనకు తోడైనట్లయితే ఒక సన్మార్గంలో పోయే అవకాశం ఉంటుంది ఇటువంటి సన్మార్గంలో మనకు తీసుకుపోయేటువంటి వాళ్ళు సత్పురుషులు ఆ సత్పురుషులతో మనకు ఉండేటువంటి సహచర్యం ఏదైతే ఉందో అతి సత్సంగం ఇంకే సత్పురుషుల్లో ఒకటే భావన అతడు ఆప్తకాముడా ఆత్మవిదుడా జ్ఞానే వేరే విషయం సత్పురుషుడు అని అంటున్నాడు గనక సద్భావాలు ఎప్పుడు అతనిలో కదులుతూ ఉంటాయి ఒక్కటే గుర్తుపెట్టుకో నాకుండేటువంటి జ్ఞానాన్ని ఇతనిలో కూడా దించాలి అనే ఆకాంక్ష ఎవరిలో అయితే ఉంటుందో అతడు సత్పురుషుడు అంతే ఇంకేం లేదు కనుక నేను తృప్తిపడమే కాదు నా లాగా జనం కూడా తృప్తిపడాలి నాలో ఉండేటువంటి పవిత్రత ఇతరులలో రావాలి నాకు ఏ దేని వల్ల నాకు శాంతి కలిగిందో అది వాళ్ళకి శాంతి కలగడానికి అది నేను వాళ్ళకి అందించాలి నాకు ఉండేటువంటి స్పష్టత క్లారిటీ జ్ఞానంలో వాళ్ళకు కూడా రావాలి నేను ఎలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటానో వాళ్ళు కూడా అలా సద్వినియోగం చేసుకోవాలి అందుకని వాళ్ళకు ఒక మార్గాన్ని నేను సుగమం చేయాలి అని నిరంతరం ఆలోచించేటువంటి దృక్పథం ఎవరిలో ఉంటుందో అది వైభవోపేతమైన జీవితం నన్ను అడిగితే ఇంతకన్నా వైభవం ఏముందో చెప్పండి What can be a greater glory than this? Therefore, all saints are glorious. Their glory is absolutely divine. Kever, it is above certain. Kever, it is above certain. De ceènisf prematurely. This의 glory will be able to give you any one. Teach a huge way. Grrez, whether it be burning. oblique be burning. Why? Ganga Dev will suffer. గంగా మాత దర్శనమిచ్చింది ఇది గంగావతరణ ఘట్టం నాయనా భగీరథ కఠోరమైనటువంటి తపస్సు చేశావు ఏం కావాలమ్మా నీ కనడి తల్లి ఒకే ఒక ఉద్దేశంతో నేను తపస్సు చేస్తాను అన్నాడు భగీరథ అందువల్ల రాహుడు పొంగిపోతాడు మా ఇటువంటి వంశంలో నేను పుట్టాను అందువల్ల భగీరథుడు దశరథుడు వాళ్ళందరిశంలో నా ఋషికొలం వాళ్ళ ఛానల్ ఉంది నాకు కావాల్సింది రాజ్యం కాదు నాకు కావాల్సింది త్యాగమే రాముడు కూడా కింద కాదు అంత కఠోరమైన తపస్సు చేస్తే గంగాదేవి దర్శనమిస్తే నైనా నీకేం కావాల కోరుకో ఏం కావాలంటే అది కానీ ఏం కోరుకున్నాడు తెలుసా అమ్మ నువ్వు అక్కడి నుంచి కొద్దిగా కిందకి రావాలి ఎప్పుడు తపస్సు చేసినా తాను పైకి పోవాలనుకుంటాడు ఇది రివర్స్ రావు నువ్వు కిందకి రాను నేను పైకి పోవడానికి ఆర్థికంగానూ ఏదో ఒక విధంగా సాంఘికంగానో రాజకీయంగానో పేరు ప్రతిష్టలో మరొకటి మోక్షమో ఏదో ఒకటి స్వర్గమో తాను పైకి పోవాలని సాధన చేసిన వాళ్ళని చూచామే కానీ తన విషయం మాని నేను ఎక్కడున్నావాని అక్కడే ఉన్నాను నాకేం అవసరం లేదు నువ్వు కిందకి దిగు ఎక్కడి నుంచి శంపునిచ్చాము అందుండే సీతాద్రి సుశ్లోకం పైన హిమాద్రి భూమి భూలోకండి ఏమిటయ్యా నన్ను ఎందుకు తీసుకు నీ కావాలంటే నువ్వు పైకి రావడానికి నేను ఏదైనా చేస్తాను నువ్వు ఊర్ధ్వం కరా నన్ను ఎందుకు అభోమకాలు దించుతావు భగీర దాన్ని మాట్లాడాదు నువ్వు పరమ పావని నువ్వు పరమ పవిత్రమైనటువంటి దాని ఎందుకనంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు ఎక్కడన్నావు నువ్వు పుట్టిందేమో విష్ణు పాదాల నుంచి నువ్వు ఉన్నదేమో శంపుని శరం కానీ నీ జన్మ చూస్తే అట్లుంది కేవలం శ్రీహరి యొక్క పార పద్మాల నుంచి చరణ మంగజాల నుంచి కదిలి వచ్చావు నువ్వు పాత తీర్థం గంగోదకం మరి ఎక్కడ చేరావు శివుని యొక్క తల మీద చేరావు జ్ఞానగంగ అయిపోయావు ఇప్పుడు కనుక అమ్మ నేను ఒక్కటే కోరుతున్నాను అంత పరమ పవిత్రమైనటువంటి దానివి కనుక నువ్వు భూలోకానికి రావాలి తల్లి అక్కడికి నేను ఎందుకు నాయన చాలా అవసరం అమ్మ కారణం ఏంటని ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఉండారు తెలుగుదేశం ఉండదు కమ్యూనిస్టులు ఉండరు సరేనా జనతా దళ్ళు ఉంది తృణమూల్ కాంగ్రెస్ ఉంది అన్నా డిఎంకే ఉంది అమ్మ ఇవన్నీ నువ్వు ఇక్కడ ఉండవు నీకు తెలియడం లేదు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కాక మళ్ళీ థర్డ్ ఫ్రంట్ అంటమ్మా థర్డ్ ఫ్రంట్ ఇప్పటికి ఎన్ని ఫ్రంట్లు అయినాయో అన్ని బ్యాక్ పోయినాయి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రంట్ వస్తా ఉంది బ్యాక్ నుంచి ఇది తట్టుకునేటట్టు కాబట్టి ఎంత పాపం నడుస్తూ ఉందో మాటలతో చెప్పడానికి సరిపోవడం లేదు మాటలు లేవు చెప్పడానికి కాబట్టి పాపులంతా తరించాలంటే మా వల్ల కాదు నువ్వే రావాలి నువ్వు వస్తే నీలో గనక వాళ్ళు మునకలేస్తే ఆ పాపం పోయి వాళ్ళు పవిత్రవుతారు నువ్వు రా అని భగీరథుడు పిలిస్తే ఆవిడన్నదట నాయన నా జీవితంలో భయమే తెలీదురా ఎందుకని పుట్టినింట్లో భయం లేదు మెట్టినింట్లో భయం లేదు పుట్టినిళ్ళు పాల నా జీవితం కూడా పాలు ఉండింది మెట్టిళ్ళు సరే విభూతి ఇదంతా ఎప్పుడు వైభవమే ఇక్కడ కూడా బాధ లేదురా ఎక్కడ భయం లేదు నాకు ఇప్పుడు భయపడతా ఉన్నాను వాళ్ళు వచ్చి నాలో దిగుతారే నేను కనుక భూలోకం వస్తే వాళ్ళందరూ అన్ని పార్టీలు వచ్చి నాలో దిగితే ఎట్లా అని అప్పుడంటాడు తల్లి నువ్వేమన్నా చెప్పు నాకు రెండో నీకు రెండోదిస్తాను ఆయన ఎంత ఉత్కృష్టమైనటువంటి కోరిక కోరుకుంటావు కోరిక నాకు ఏది అవసరం లేదు నువ్వు దిగాలి ఇది నాకు ప్రధానమైనటువంటి విషయం నాయన నాకే భయంగా ఉందిరా వాళ్ళని చూస్తుంటే వాళ్ళ పాపాలన్నీ నేను మోయగలనా ఇప్పుడైతే గలగల గలగల ప్రవహిస్తున్నాను వాళ్ళ పాపపు మూటలు దిగితే నేను కూడా చెప్పకో చెప్పకో చప్పక్కో చుప్పక్క గలగలని పోలేనేమో ఆ మూటలు మోసుకుంటూ నేను ముందుకు పోలేనేమో ఆ పాపాల మూటలు అని భగీరథను నమస్కరించే తల్లి నీకు తెలియనిది కాదు నన్ను ఏమన్నా నాకు తెలియడం లేదు ఒక్క మాట నీకు చెప్తా నీలో వాళ్లే కాదమ్మా స్నానం చేసేది వాళ్ళు కొన్ని లక్షల మంది చేస్తారు వాళ్ళ పాపము మూటలు లక్షలు లక్షలు నీలో దించుతారు నో డౌట్ కాని ఒక్క తుకారాము ఒక్క మీరాబాయి ఒక్క ఆది స్వామి గనక మునక వేశారంటే ఆ పాపాలన్నీ మరుక్షణం లేకుండా పోతాయి వాళ్ళు ఎంతైనా దించని పర్వాలేదు కనుక ఈ ప్రపంచంలో కేవలం దురాత్ములే కాదు ఉండేది సాధువులుండారు సాధు మహత్తులున్నారు ఈ ప్రపంచంలో వాళ్ళు ఒక్కసారి మునక వేశారంటే తల్లి నీ పాపాలన్నీ వాళ్ళు దించిన పాపాలన్నీ కూడా ప్రక్షాళనం అయిపోతాయి కాబట్టి పాపుల యొక్క పాపాన్ని ప్రక్షాళనం చేయడానికి నువ్వొస్తూ ఉంటే నీలో వాళ్ళ దించినటువంటి పాపాలని ప్రక్షాళనం చేయడానికి మహాత్ములు ఉండారమ్మా సాధు మహాత్ములు ఉండారు రా అంటుందట అన్నాడో లేదో వెంటనే అన్నదట ఏ తొందరగా బా అన్నదట అది తమాషా నువ్వు ముందు పోతూ ఉండు నాయన నాకు దారి చూపిస్తూ ఉండు నువ్వు పైలట్ నువ్వు ఎలా పోతూ ఉంటే నేను అలా వస్తానని సర్రం దిగి వచ్చేస్తా ఉంది గంగ ఎందుకో తెలుసు ఆమెడిగానే అనిపించిందంట నాకు కూడా సత్సంగ భాగ్యం కలుగుతుంది సత్పురుష భాగ్యం కలుగుతుంది కనుక సత్పురుషులు వచ్చి నాలో దిగుతా ఇంతకైనా నాకేం గబట్టి ఇప్పటి వరకు ఏ ఆలోచనలు అయితే మనకు నడిచాయో ఇవన్నీ కూడాను ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు విషయాలకు సంబంధించిన ఆలోచనలు ఒక్కసారి మన ఆలోచన విధానం థింకింగ్ ప్రాసెస్ ఎక్కడ మారుతూ ఉందో తెలుసా సత్పురుషుల మధ్యనే మారుతూ ఎందుకని ఇంత పవిత్రమైన మనసు నాకుంటే నేను చేసే ఆలోచనలేంటి ఈ నికృష్టమైన ఆలోచనలేంటి ఎంత మంజులమైనటువంటి భావాలు ఇవన్నీ ఎంత మనోహరమైనటువంటి భావాలు ఈ భావాలతో ఒక దివ్యమైనటువంటి పూల తోట శోభాయమానంగా రాణించినట్లుగా రమణీయంగా గోచరించినట్లుగా నా మనసు కూడాను ఒక పుష్ప వనములాగా ఉండవలసింది ఇది ఎందుకు ఇట్లా పేడ దిబ్బలగా తయారవుతా ఉంది కారణం ఏమిటి ఉండకూడని భావాలన్నీ ఉన్నాయి కాదు రమణీయంగా గమనీయంగా మంచి కళాత్మకమైనటువంటి భావాలతో ఆధ్యాత్మికమైనటువంటి భావాలతో నిత్య నూతనంగా నా మనసును తయారు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన దృక్పథం ఆలోచన విధానం ఆలోచనలో ఒక పరివర్తన ఇక్కడే కలుగుతుంది మనకు ఇది వదిలితే మిగతా అంత నటమే అందువల్ల పెద్దల మార్గంలో పోయి నటన కాదు అంత నటనే రా సానీరాము నరకము చూపునురా పెత్తల మార్గ లో ఆ పెత్తల మార్గ లో నడీ చేయబోకు జన్మము సదారాదు నీకు ఈ జన్మము సదారాదు నీకు కాబట్టి ఏది వాస్తవం కాదు అది నటన ఏది సత్యం కాదో అది కపోల కల్పితం కాబట్టి ఈ ప్రపంచం అంతా ఒక నటన నడుస్తా ఉంది కానీ ఈ మార్గంలో కాదు పెద్దల మార్గంలో నడిచే సిద్ధిని బంధువురా కాబట్టి మహాత్ములు ఏ మార్గంలో అయితే నడిచారు అది మార్గం ఏషంధో ఈయన యాంతి మహర్షయ రాముడు అడిగినప్పుడు గురుదేవా ఈ శోణ నదిలో దిగాలి ఏ వైపు దిగమంటావా అడిగాడు విశ్వామిత్రుడిని సీతా సీతా స్వయంవరమనకి యాగ సంరక్షణ అయిన తర్వాత వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు చూశాడు అటు కొందరు దిగుతున్నారు ఇటు కొందరు దిగుతున్నారు వెళ్లి పండ్లు కోసుకుని తెచ్చుకునే వాళ్ళు అరణ్యానికి వెళ్ళి ఒకవైపు దిగుతున్నారు కట్టెలకు పోయే వాళ్ళు ఒకవైపు దిగుతున్నారు మహర్షులు ఒకవైపు దిగుతున్నారు వెంటనే అన్నాడు ఏన యాంతి మహర్షయ రామాషహ్ పంధ ఇదిగో ఈ షోణ నది ఎందుకనంటే కొత్తగా నదిని చూచినప్పుడు ఎక్కడ లోతుందో మనకు తెలియదు ఎక్కడ సుడిగుండాలుంటాయో మనకు తెలియదు అందువల్ల పెద్ద వాళ్ళని అడుగుతాం మార్గంలో వెళ్ళాను ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా ఏషహ్ పంధ నాయన అది దారి ఇదిగో అక్కడ దిగు రామా లక్ష్మణ నువ్వు కూడా అక్కడ దిగు ఎందుకో తెలుసా నేను చెప్తున్నాను వినండి ఏ నయాంతి మహర్షయ మహర్షులు ఎక్కడైతే దిగారో అక్కడ దిగండి మహర్షులు నడిచిన మార్గంలో బోండి పెద్దలు నడిచిన మార్గంలో బోండి ఎందుకని వాళ్ళకి కుట్రలు తెలియదు కొతంత్రాలు తెలియదు వాళ్ళకి మీడియా అవసరం లేదు వాళ్ళకేం మీడియా అవసరం లేదు పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు కాబట్టి ఆ నటనలు వాళ్ళ చేత కావు వాళ్ళు ఏ రోజైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి సిద్ధాంతాలు ఈ రోజు కూడా మనకు జ్ఞానదీపికలుగా ఉన్నాయి మనకు దారి దీపాలుగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి మహర్షులు ఏ పొరపాట్లు తెలియనటువంటి వాళ్ళు ఏ కల్మషం లేనిటువంటి వాళ్ళు ఏ దోషం తెలియనటువంటి వాళ్ళు పరమ పవిత్ర మహర్షులు చూపినటువంటి మార్గం ఏదో అదే మార్గం అది పెద్దల మార్గం అంది సత్యమైనటువంటి మార్గం కాలం మారుతూ ఉన్నా దేశం మారుతూ ఉన్నా వ్యక్తులు మారుతూ ఉన్నా పరిస్థితులు మారుతూ ఉన్నా మారేటువంటి కాలానికి అనుగుణమైనటువంటి రీతిల్లో ధర్మాన్ని అందించగలిగేటువంటి పవిత్రమైనటువంటిది సనాతన ధర్మం గనక ఇది మనకు సత్సంగ భాగ్యాన్ని కల్పిస్తూ కనుక సత్సంగము అంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భావాలు ఎక్కడైతే నడుస్తూ ఉన్నాయో అవన్నీ కూడా సత్సంగమే అందులో మనక వెయ్యాలి ఈ సత్సంగం వల్ల నిస్సంగత్వం అదే అసంగం అంటే ఇంతవరకు దేనికైతే మనకు సంగత్వం ఉనిందో దాని నుంచి విడిపడుతూ ఉంటాం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది కేవలం సత్సంగం వల్ల వచ్చింది సత్సంగం యొక్క ఫలితమే నిస్సంగత్వం అంతవరకు మనం ఈ ప్రపంచం నుంచి డిటాచ్ అవ్వాలనుకుంటూ ఉండినా మనలో ఏ రకాలైనటువంటి వ్యామోహాలు ఉన్నాయో ఆ వ్యామోహాలు చెడ్డవని తెలిసి మనం వాటి నుంచి విడిపడాలి అని ప్రయత్నం చేస్తూ ఉండినా మన శక్తి సరిపోదు మనకు మనంగా సాధించలేం మనకు మనంగా సాధించలేనిది మహాత్ముల అనుగ్రహంతో మనం సాధిస్తాం ఎందుకో తెలుసా ఇక్కడ నిరంతరం మనకు సద్భావాలు అందుతూ ఉంటాయి ఈ సద్భావాల్లో ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు కదలవు పరమేశ్వరునికి సంబంధించిన ఆలోచనలు కదులుతాయి విషయాల నుంచి విడిపడుతుంది మనసు సాధన వైపు నడుస్తుంది మనసు ఇదంతా ఇక్కడ జరుగుతుంది ఎందుకనంటే అది నాకు అవసరం లేదు అని అనిపించిన తర్వాత ఏదైతే మనకు అవసరం లేదు అని మనకు అనిపిస్తూ ఉంటుందో దాని నుంచి మనం ఆటోమేటిక్గా విడిపడిపోతూ ఉంటాం ప్రయత్నం అవసరం లేదు ఇప్పుడు స్నేహితులు ఉంటాడు చాలా కాలం కలిసి తిరుగుతాం ఒక దశలో భేదాభిప్రాయాలు వస్తాయి భిన్నాభిప్రాయాలు వస్తాయి ఇతను నాకు అవసరం లేదు అనుకుంటాం అనుకోండి ఒక్క క్షణం అది కనుక ఇది నాకు అవసరం లేదు అనుకున్న తర్వాత మనసు దాని నుంచి విడిపడిపోతూ ఉంటది దాన్ని మనం దూరం చేయాల్సిన అవసరం లేదు మనసులో అది దూరం అయిపోతుంది ఒకవేళ మనిషి దగ్గరున్నా మన మనసులో ఉండడు అది ప్రధానమైన విషయం ప్రపంచం దగ్గరుంటే పర్వాలేదు ప్రపంచం మన మనసులోకి ఎక్కితేనే కష్టం కానీ ఇక్కడ సద్భావాలు ఏవైతే నడుస్తూ ఉన్నాయో సత్పురుషుల మధ్య సద్భావాలు ఏవైతే కదులుతూ ఉన్నాయో వీటి వల్ల ఈ ప్రపంచం ఏదైతే మారుతూ ఉందో పరిణామశీలంగా ఉందో దుఃఖాన్ని నాకు కలిగిస్తూ ఉందో నేడు రేపు లేకుండా పోతూ ఉందో దేనిని ప్రేమించినా ఈ జీవితంలో కన్నీళ్లే అందుతూ ఉన్నాయో ఈ ప్రపంచం నాకు అవసరం లేనిది నాకు నిత్య శాంతి కావాలి నిత్య సుఖం కావాలి ఇది భగవంతు నుంచి పరమేశ్వరు నుంచి నాకు అందుతుందే గాని ఈ ప్రపంచం నుంచి నాకు అందేందుకు అవకాశం లేదు కాబట్టి ఇది నాకు అవసరం లేదు అనే భావన ఈ సత్పురుషులు జ్ఞానం వల్ల కలుగుతుంది కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం అజీ సత్ స్వామిజీ మా సత్పురుషులు దొరకలేదు ఓకే అసలు సత్సంగం అనేది ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే సత్పురుష సాంగత్యం అనేది కూడా నంబర్ టూ సత్సంగం అంటే సత్ కాలత్రయప్రతిష్ఠత సత్ మూడు కాలాల్లో ఉండేటువంటి సత్యం ఏదో ఆ పరమేశ్వరుడు ఆయనతో అటాచ్ అయి ఉండడమే సత్సంగం డైరెక్ట్ ఇది కొద్దిగా కొద్ది మనం మింగలేనంత మొద్దది అందువల్ల రెండవది ఏమిటంటే భగవంతుడితో సత్సంగం జరుపుకుంటూ ఉన్నారనుకోండి ఇంకొకరు అవసరమే లేదు వాళ్ల మనసు కనుక భగవంతుని ఎందు రమిస్తూ ఉంటే మా మనుస్మరత చిత్తం మయ్యేవ ప్రవిలీయతే విషయాన్ ధ్యాయత చిత్తం విషయ విషజ్జతే విషయాన్ని గురించి ఆలోచించేటువంటి మనసు విషయాల్లో ఉంటది నన్ను గురించి ఆలోచించేటువంటి మనసు నాయందే ఉంటది ప్రవిలియతే నాల విలీనమై ఉంటది కనుక భగవంతుని గురించి ఎవరి అవసరం లేకుండా ఎవరి సహకారం లేకుండా మన మనసే గనక భగవత్ చింతనక ఉండదలిగితే ఇంకో సత్పురుషుడు కూడా అవసరం లేదు కానీ అలా ఉండలేనప్పుడు అది అర్థమవుతుంది మనకు మనంగా నడవడానికి కళ్ళు లేనప్పుడు కళ్ళున్న వాడి యొక్క ఊత మనకు ఎట్లా అవసరమై ఉందో అతని యొక్క చేయుత మనకు అవసరమై ఉందో అట్లాగే సత్పురుష సాంగత్యం సో అది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ ఒకవేళ సత్పురుషులు కూడా దొరకలేదు స్వామిజీ నేను ఉండే ప్రదేశంలో ఇదొక దురదృష్టం ఎందుకో తెలుసా ప్రారంభవశాత్తే అన్ని వస్తాయి కాబట్టి మనం పుట్టిన ప్రదేశం మనం పెరుగుతున్న ప్రదేశం మనలో ఉండేటువంటి మన సహచరులు అందరూ అలాగే తయారవుతారు ఒక్కొక్కసారి స్వామీజీ ఏం చేయాలి ఇప్పుడైతే ఈ బీజం పడుతూ ఉంది ఆధ్యాత్మికంగా పెరగాలనేటువంటి ఆకాంక్ష నా హృదయంలో ఉంది కానీ నాకు సరైన వాతావరణం లేదు సత్సంగం లేదు సత్పురుషులు దొరకడం లేదు ఎవరిని చూచినా కూడా మళ్లీ ప్రపంచం వైపు నడిపేట ఆలోచనలు కదిలించే వాళ్ళే ఉన్నారే గాని నా చుట్టూ నాకు సత్పురుష సాంగత్యం లేదు అటువంటి అప్పుడు సద్గ్రంథపట ఎందుకో తెలుసా సత్పురుషుల యొక్క భావాలే అందులో ఉన్నాయి కనుక సత్పురుషులు లభ్యం కాలేదు అని దుస్సంగాన్ని తయారు చేసుకోవడం కాకుండా సద్గ్రంథాల మధ్య నిరంతరం కూడాను ఎందుకని వాళ్ల భావాలే అందులో ఉన్నాయి సద్భావాలు మనకు అందుతూ ఉండడమే ప్రధానం గనక సత్పురుషుల దగ్గర సద్భావాలు అందుతాయి అలాంటి వాళ్ళు లభ్యం వాళ్ళు అందించినటువంటి ప్రసాద రూపంలో మనకి ఏదైతే అందించారో ఆ గ్రంథాల నుంచి మనకు సద్విషయాలు అందుతూ ఉంటాయి ఇది కూడా సత్సంగమే కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నెక్స్ట్ కాబట్టి ఎప్పుడైతే నిస్సంగం ఏర్పడిపోయిందో అంతవరకు మోహం ఏమిటి మోహం సత్యం అసత్యంగా అసత్యం సత్యంగా ఏదైతే ఈ ప్రపంచం ఉందో ఇది శాశ్వతం కాదని తెలుస్తుండేనా అది శాశ్వతంగానే ఉండడం ఎవడైతే భగవంతుడు ఉన్నాడో సనాతనుడు అసలు అశాశ్వతంగా మనం తెలుస్తు ఉన్నాడో లేడో డౌట్ అసలు భగవంతుడు ఉన్నాడో లేదు ప్రపంచం మాత్రం ఉంది ఓకే ఉన్నంతవరకు ఉంది ఇది ఈ ఆలోచనలు మారాలి అంటే సత్సంగంలో వచ్చేటువంటి భావాల వల్ల జ్ఞానం వల్ల మారుతుంది దీని వల్ల నిస్సంగత్వం ఏర్పడుతుంది నిస్సంగం ఎప్పుడైతే ఏర్పడిందో ఇంకా మళ్లీ ప్రపంచం మీద మోహం లేదు అది నన్ను తృప్తిపరుస్తుంది అనుకుంటే మోహం ప్రపంచం ఉంటే నష్టం లేదు ప్రపంచం వేళ నేను సుఖపడతాననుకుంటే మాత్రం లాభం లేదు ఎందుకని ఈ ప్రపంచం ఇప్పటివరకు ఎవరిని తృప్తిపరచలేదు ఏదైనా ఉండొచ్చు ప్రపంచంలో మనకు ధనం ఉండొచ్చు కానీ నహి లోకే విత్త లాభ కశ్వచిత్ తృప్తికరో ద్రష్టహ శంకరాచార్య స్వామి కాబట్టి ఈ ప్రపంచంలో ధనాన్ని పొందినవాడు తృప్తిగా ఉన్నవాడు ఒక్కడ కనపడడం లేదు అని తృప్తికర ద్రష్టహన్న అశ్మిన్ లోకే ఈ ప్రపంచంలో వెతికినా కూడా కనిపించడం లేదు ధనం ఉండొచ్చు ధనం కాదు కావాల్సిన తృప్తి మనిషికి ఆనందం కావాలి శాంతి కావాలి కాబట్టి ఏది ఉండినా సరే అవి ఉంటాయే గాని వాటి వల్ల నువ్వు ఆశించేటువంటి తృప్త భవిష్యామి నేను తృప్తి పొందాలని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవి వీటి వల్ల కలిగేందుకు అవకాశం లేదు అది శాశ్వతుడు సనాతనుడైనటువంటి భగవంతుని వల్ల నీకు లభ్యమవుతుంది గనక ఆ వైపుని మనసు కనుక వెళితే మోహం లేకుండా ఉందని అర్థం లేని దాన్ని ఉన్నట్లుగా చూడడం మోహం ఏ ప్రపంచంలో ఆనందం లేదో ఆ ప్రపంచంలో ఆనందం ఉన్నది అని చూడడం మోహం నిర్మోహం ఏంటి ఈ విధమైనటువంటి అస్తవ్యస్త ఆలోచనల నుంచి బయటపడడం నిర్మోహం ఇది ఎలా వస్తుంది నిస్సంగం వస్తుంది గనక నిస్సంగం ఎలా వస్తుంది సత్సంగం ఉంది గనక అది కనెక్షన్ కనుక సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం కాబట్టి ఎప్పుడైతే నిర్మోహం వచ్చిందో మోహం గనక ఉంటే ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు అదేమవుతుందో ఇదేమవుతుందో ఇదేమవుతుందో అదేమవుతుందో ఎన్నో కాని ఇప్పుడు అట్లా లేదు నిశ్చలతత్వం తత్వం తాత్విక దృష్టి తాత్విక దృష్టి ఏది సత్యమో దానికి సంబంధించిన భావనలు ఉండడం తాత్విక దృష్టి నిశ్చల తత్వే ఈ నిశ్చల తత్వం ఎప్పుడైతే వచ్చిందో తాత్వికమైనటువంటి అవగాహన ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఆలోచించి చూస్తాం ఏది జరుగుతూ ఉండినా ఉద్రేకాలు రావు ఆవేశాలు రావు ఆలోచనలు కదులుతాయి అవగాహన కదులుతుంది ఇంతకు ఎక్కడైతే ఆవేశాలు చోటు చేసుకున్నాయో అక్కడ అవగాహన వచ్చి కూర్చుంటూ ఉంటుంది ఇది తాత్విక దృష్టి ఇది సత్యమా కాదా ఇది నన్ను ఎక్కడికి తీసుకుపోతుంది ఇది ప్రేయస్స శ్రేయస్స నా ప్రేమలు ఎట్లా ఉన్నాయి ప్రపంచం వైపు ఉన్నాయా పరమాత్మ వైపు ఉన్నాయా అనేటువంటి ఆలోచన కదిలిస్తూ ఉండడం ఏదైతే ఉందో ఇది తాత్విక దృష్టి ఇది వచ్చేసింది అనుకోండి ఇక మనసుకు దాని ఆలోచన ఇప్పుడు మోక్షం కావాలి అందరూ అనుకోవచ్చు మోక్షం కావాలి అనుకోవడం వేరు మోక్షం ఎక్కడుంది ఎలా ఉంది తెలుసుకోవడం వేరు సరేనా అది చాలా పెద్ద సమస్య ఇప్పుడు మీకు లేదది మీకు తెలుసు సపోజ్ నేను అడిగాను అనుకోండి మోక్షం ఎక్కడ ఉందని మీరు క్లియర్గా చెప్తారు అదే ఈ ఉపన్యాసాలు వెనక ముందు మీకు కూడా మోక్షం అంటే ఏదో లోకంలో ఉండదనే అభిప్రాయం ఇప్పుడు మోక్షం కేవలం జ్ఞాన రూపంలో ఉందని మీకు తెలుసు కనుక జ్ఞాన రూపంలో ఉంది కనుక గురువు ఇస్తే వస్తుంది అంతేకాని ఇంకొక మార్గమే లేదు జ్ఞాతే తత్వే తత్వ దృష్టి వచ్చినప్పుడు జ్ఞానం మనకు కలిగే అవకాశం ఉంటుంది గురువు జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞానం కలిగితే జీవన్ బంధం లేదు జ్ఞానాత్తు మోక్షాయితీ జ్ఞానం వల్ల మోక్షం కలుగుతూ ఉంది ఆ జ్ఞానం గురివిస్తాడు అటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి నీ మనసు విశుద్ధంగా ప్రసన్నంగా ఉండాలి అదే తాత్విక దృష్టి ఈ తాత్విక దృష్టి రావాలి అంటే మోహం లేకుండా ఉండాలి అదే నిర్మోహత్వం నిర్మోహత్వం ఎట్లా వస్తుంది సంగత్వం లేకుండా ఉండాలి అది నిస్సంగత్వం ఆ నిస్సంగత్వం ఎట్లా వస్తుంది నీకు మహాపురుషుల యొక్క సాంగత్యం ఉండాలి సత్సంగం ఇది కనెక్షన్ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్ నిశ్చల తమ్ నిశ్చల తే జీవన్ నెక్స్ట్ వయసి గతేక కామ వికారయసి గతే క మిరే క పయసి గతే కమ వి శుష్క నీరే క సే విత్తే కహ పరి కరివరో జ్ఞా తే కార జా క సంసార भज गोविंद भज गोविंद गोविंद भज मूडमते भज गोविंद भज गोविंद गोविंद भज मूडमते वयसी गा विकार शुष्क नीरे कह कासार క్షీణే విత్తే కహ పరివార జ్ఞాతే తత్వే కహ సంసార సంసారం నుంచి విడిపడాలి అనడం అందుకని జ్ఞానం కావాలి సమర్షం ఏమిటంటే కారణం లేకుండా కార్యం ఎక్కడా ఉండదు ఒక కార్యం కనిపిస్తుందంటే దాని వెనక కారణం ఉంటుంది ఎంతవరకు కార్యం ఉంటుంది కారణం ఉన్నంత కార్యం ఉంటుంది కారణం గనక తొలగిపోతే కార్యం లేకుండా పోతుంది కారణం ఉండేటప్పుడు కార్యాన్ని మనం ఆపలేం బాగా అర్థం చేసుకో సంసారం ఎంతవరకు ఉంటుంది సంసారం కార్యం ఇట్స్ అన్ ఎఫెక్ట్ కారణమేమిటి ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడంలో లేనిది ఉన్నట్లుగా తెలిసింది కాబట్టి ఉన్నదంతా పరమేశ్వర స్వరూపమే ఈ సంసారం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోవడం చేత ఆ ఉన్నది ఉన్నట్లు తెలియకపోవడం అజ్ఞానం అజ్ఞానం కారణం సంసారం కార్యం అజ్ఞానం ఉన్నంత వరకు సంసారం ఉంటుంది జ్ఞాతే తత్వే తత్వే ఆ సత్యం జ్ఞాతే అది కనుక తెలిసిందే కాసార ఇంకా ఏసారం నిద్రబోత ఉన్నంత వరకే కల ఒక్కసారి మేలుకున్నాం అనుకోండి అప్పుడు ఇంకా దానికి సంబంధించిన స్మృతి ఏదన్నా ఉంటే ఉండొచ్చు అంతే ఏమని అబద్ధమని అంతేగాని నువ్వు మేలుకున్న తర్వాత మళ్ళీ నీ కలలేదు కనుక అలా ఆదమరిచి నిద్రపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో దీంట్లోనే నీ కలగనపడుతూ ఉంది కనుక ఉన్నది అంటే కారణం ఉండాలి కారణం గనక తొలిగింది అంటే కార్యం ఉండేందుకు అవకాశం లేదు సంసారం ఉన్నది అని అంటే అజ్ఞానం ఉన్నది అజ్ఞానం తొలిగితే సంసారం ఉండేందుకు అవకాశం లేదు అజ్ఞానం తొలగాలంటే చీకటి తొలగాలంటే మరొక చీకటితో కాదు నహి తమస్తమసో నివర్తకం గీతాభాష్యవుల ఆచార్యులు వారు అంటారు తమస్తమసో నివర్తకం చీకటిని చీకటితో నువ్వెప్పుడు పోగొట్టలేవు తేజ తిమిర సంఘవత్ విద్యా అవిద్యాం నిహంతి ఏవా తేజ తిమిర సంఘవత్ అజ్ఞానం జ్ఞానం వల్లనే పోవాలి ఎలాగూ తేజ తిమిర సంఘవత్ తిమిర సంఘవత్ తేజ నిహంతి ఏవా విద్య అవిద్యా నిహంతి కాబట్టి జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుంది వెలుగు చీకటిని పోగొడుతుంది కనుక చీకటి అనేది కనపడుతూ ఉందంటే ఆ చీకటిలో ఏదైనా జరగచ్చు చీకటి పోవాలి అంటే వెలుగు రావాలి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి జ్ఞాతత్వే ఏదైతే సత్యం అది జ్ఞానం గనక అది గనక తెలిసిందంటే కహ సంసార సంసారం ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి సంసార అంటే ఏదో కాదు సంసార స్వప్నతుల్యో హీ రగ ద్వేషాది సంకుల సంసారో స్వప్నతుల్యి సంసారం అనేటువంటిది కలలాంటిది కదా హి సంసారనతుల్యి కాబట్టి కళ ఎట్లాంటిదో స్వప్నం లాంటిది సంసారం స్వప్నంలో సంసారం ఉంది భార్య పిల్లలు అందరున్నారు మేలుకున్న తర్వాత తెలుస్తుంది ఏమున్నారా ఎందుకని ఈ భార్య పిల్లలు కాదు వాళ్ళు వేరే అది ఇక్కడ చెప్పలేం మళ్ళీ లేదు వాళ్ళతో కలిసి జీవించలేము కాబట్టి సంసార స్వప్నతుల్య స్వప్నంలో ఉండేటువంటి విషయాలన్నీ ఉన్నవే కాని సత్యంగా ఉన్నవి మాత్రం కాదు కాబట్టి సంసారం కూడా అంతే రాగద్వేషాది సంకుల ఏమున్నాయి సంసారంలో రాగద్వేషాలు లైక్స్ అండ్ డిజ్లైక్స్ తప్ప నాకు ఇది ఇష్టము అది కష్టము నాకు ఆ వ్యక్తి ఇష్టము ఈ వ్యక్తి కష్టము ఆ వ్యక్తి ఇష్టం గనక ఆయన నాకు దగ్గరగా ఉండాలి ఆ వ్యక్తి కష్టం గనక ఆయన నాకు దూరంగా పోవాలి ఏవి దగ్గర ఉంటే నాకు ఆనందము దాని మీద నాకు రాగం ఏది దూరంగా పోతే నాకు ఆనందము దాని మీద నాకు ద్వేషం ఇది రాగద్వేషాలు నువ్వు తయారు చేసిన ప్రపంచమై ఇది నువ్వు నేను అనుకున్నట్టుగా ఇది ఉండడానికి तैयार प्रेमितमाम प्रेम द्वेषिता मल्ली रेपी ऐम सारी एक्सट्रीमली सारी अर्थ इपून रागद्वेश प्रपंच इधे संसार संसार स्वप्नल्यों रागद्वि संकुला स्वकाले सत्यवदाति स्वकाले सत्यवदाति ప్రభూధి అసత్యవత్ భవేత్నీష్ ఎప్పుడు వరకు ఉంటుంది స్వప్నం ఏ స్వప్నం కన్నంత వరకే ఉంటుంది ఆ కాలంలో స్వప్న కాలంలోనే స్వప్నం మేలుకుంటే స్వప్నం లేదు సంసారం కూడా అజ్ఞాన నిద్రలో ఉన్నంత వరకే సంసారం స్వకాలే సత్యవత్భాతి అది ఆ అజ్ఞానం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ సంసారం సత్యం అనిపిస్తూ ఉంటది సంసారం అంటే ప్రపంచం ఈ ప్రపంచమంతా సత్యం అనిపిస్తూ ఉంటది ప్రబూధే గురువు గనక బోధ చేశాడా ఉన్నది ఉన్నట్లుగా అర్థమైందే జ్ఞానం కలిగిందే అసత్యవద్భవే కాబట్టి మేలుకోగానే కల ఎట్లాగైతే అసత్యం అని తెలిసిపోతూ ఉందో ఇక్కడ జ్ఞానం కలగగాని ఈ సంసారం ఏదైతే ఉందో ఇంతవరకు ఉన్నటువంటిది ఇది కూడా అసత్యం అనేటువంటిది మనకు తెలుస్తుంది ఒక కాలంలో కేవలం స్వప్న కాలంలోనే స్వప్నం ఉంది అట్లాగే అజ్ఞాన దశలోనే ఈ ప్రపంచం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ సంసారం ఉన్నట్టుగా తెలుస్తుంది స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్ కాబట్టి జ్ఞానం గనక కలిగింద అసత్యవద్భవేత్ ఇది లేనిదే అవుతుంది కాబట్టి జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం అజ్ఞానం కారణమైంది గనక సంసారం కార్యం కార్యం ఉన్నది అంటే కారణం ఉంది ఎంతవరకు ఉంటుంది కార్యం కారణం ఉన్నంత వరకు ఉంటుంది కారణం తొలగితే కార్యం ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి సంసారం అనేటువంటిది నీకు దుఃఖం అయితే బంధం అయితే ఈ బంధం నుంచి నువ్వు విడిపడాలి అంటే ఈ కార్యం పోవాలి ఈ కార్యం పోవాలంటే కారణాన్ని నువ్వు తొలగించాలి కారణం అజ్ఞానం అవిద్య అవిద్య తొలగాలి అవిద్య తొలగాలంటే విద్య కలగాలి దేనికి సంబంధించిన విద్య ఉన్నదానికి సంబంధించిన విద్య ఏదో ఏదో కాదు కంప్యూటర్ తెలుసుకుంటే ఏమి రాదు కంప్యూటర్ వస్తుంది ఆత్మ జ్ఞానం ఏది తెలుసుకుంటే రెండవది తెలియాల్సిన అవసరం లేదో ఏ ఒక్క జ్ఞానంలో సమస్త జ్ఞానాలు ఇవిడిపోయి ఉన్నాయో దేని నుంచి వేరు చేయలేవు దీన్ని ఇట్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎనీథింగ్ ఇట్స్ ఇన్క్లూసివ్ ఆఫ్ కలిసినటువంటిది ఇది సముద్రం లాంటిదిగరం కనుక ప్రబోధే జ్ఞానంపుల్స్ ఏమిటో తెలుసా ఒకవైపు ఉదాహరణ దృష్టాంతంగా ఇస్తూ ఉన్నాడు ఒకవైపు గతంలో చెప్పేశాడు చూసారా ఈ ఇప్పటి నరిచా నడిచే ఎనిమిది శ్లోకాల్లో దాన్ని కొద్దిగా మళ్లీ మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇంత ఇంకేయలేదు నారీ స్థనపరం నాభిదేశం దృష్వామాగా మోహావేశం మాంసవసాది వికారం మనసి విచింతయ్య వారం వారం మనం మూడో శ్లోకం అది కామ వికారయసి గతే కామవికారహ అయ్యా వయస్సు మళ్ళిన తర్వాత కామ వికారాలు ఉంటాయని అడుగుతున్నాడు ఇది విచిత్ర ఎందుకో తెలుసా ఇప్పుడు ఆయన కామ వికారాలు ఆయన కథ దానికి సంబంధించి టీవీలో ప్రోగ్రాము నువ్వు ఎవరిని ప్రేమించావు దానికొక కార్యక్రమం ఎందుకు ప్రేమించావు ఎందుకు ప్రేమించా అడవడాన్ని ప్రేమించావు ఇంకదే నీ ఇవన్నీ నడుస్తా ఉన్నాయి తెలుసా ఇదంతా వయసు తమాష వయసు తమాషా వయసు గతే ఈ కామవికారాలు ఎంతవరకు ఉంటాయి అని అంటే వయసులో ఉన్నంత వరకే అది తమాషా మంచి యవనవులు ఉంటాడు అనుకోండి మనిషి ఇది కూడా టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే యవ్వనంలో ఉన్నంత వరకు కామ వికారాలు విజృంభిస్తాయి ఇక తను ఏమీ కనపడదు అందుకని అంటాం ఆయనకి కామంతో కళ్ళు పూడుకుపోయినాయి లేండి అంటాం చూసారా అది తమాషా అంటే ఎందుకని అంటే వాడికి కనిపించదు ఏది వాడికి ఏదో కనిపించేది అది మనకు కనిపించదు ఇది తమాషా ఉన్నది వాడికి కనిపించదు వాడిలో ఉండేది మనకు కనిపించదు దాని పేరు కామ వికారం అందువల్ల వికారం ఇట్స్ అ మాడిఫికేషన్ ఉన్నది కాదు అది వికారం ఆకారం కాదు అది వికారం అందువల్ల కామ వికారాలు ఎంతవరకు ఉంటాయి వయసులో ఉన్నప్పుడే యవ్వనములు ఉన్నప్పుడే కామ వికారాలు ఉంటాయి కానీ తమ ఈ కామము ఈ కామము వల్ల కాంతలు లేదా కాంత మగవాడు కాంతం పోనండి ఎందుకంటే ఒకరికి సంబంధించింది కాదు ఇది కామవికారం అంటే కేవలం పురుషుల్లోనే ఉంటుంది అని లేదు స్త్రీలలో ఉంటది స్త్రీలు పురుషుని విషయంలో పురుషులు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కాంతలు ఎంతవరకు కామం ఎంతవరకు కాలములోనే కామము కాలములోనే కాంతలు భగం చేసుకున్నా సరేనా కాలము తప్పితే కాంతలు కామము నిష్ప్రయోజనం వయసు మళ్ళితే వనితలు నిరుపయోగం వయసులో ఏ రూపాలైతే మనల్ని పిచ్చి వాళ్ళని చేసి ఉన్మత్తులు చేస్తాయో అవే రూపాలు వయసు మళ్ళిన తర్వాత దూరంగా ఉండి పిచ్చివాళ్ళని చేసిన రూపాలు దగ్గరలోనే ఉన్నా కదిలించలేవు మనల్ని అది తమాష వాటికే కనుక ఆ శక్తి ఉంటే ఎప్పుడైనా చేయించాలి ఎప్పుడైనా మనల్ని కదిలించాలి అలా కదిలించలే అదే గనక వయసులో ఉన్నాడనుకోండి వయసులో ఉన్న వ్యక్తికి ఒక అందమైన స్త్రీ అక్కడ పోతుంటే ఈయనకి ఎక్కడ లేని ఓ వాళ్ళకట్లాగే కానీ అదే వ్యక్తిని ప్రేమించి ఏ పెళ్లి చేసుకొని నువ్వే సర్వం అది అని అదే వయసు మళ్ళత చూడండి అప్పుడు తమష ముస్లమా కాఫీ తెస్తా ఉంటుంది చూడండి అప్పుడు చూడాలి అట్లా చూస్తూ ఉంటాడు చేతిలో పేపర్ పెట్టుకుని ఆవిడ కాఫీ తెచ్చేది చూసి ఎందుకంటే ఇప్పుడు చూడడం చూస్తే ఏమడుగుద్దు భయం ఏ చూ అయిపోయింది నలభై సంవత్సరాలు ఇంకేది చూసేది మొక్కం మొత్తినట్టు ఉంది అందువల్లే మామూలుగా ఇట్లా ఉంటాడు పేపర్ చేత పట్టుకొని ముసలావి కాఫీ తెస్తుందని చెప్పి ఆవిడికి అది తెలుసు అది యాక్షన్ యాక్షన్ కారణం ఉంది ఆవిడకేనా తెలుసు అప్పుడేమో నేను వచ్చి రాకముందు అని ఇప్పుడు ఇట్లా అంటే మహా పేపర్ చేతి ఉత్తిరించేవాడే ఇంకా ఆవిడ వెయ్యి ఇంతే వయసి గతే కహ కామవికారహ ఆ రోజు ఆవిడ వస్తా ఉంటే ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఆవిడ కాఫీ తెచ్చి పెట్టిన తాగండి బాగుంది తాగతానులే ముందు కళ్ళతో దాగి తర్వాత ఏం చేసిన కర్మ అంత ఏమైంది ఈరోజు వయసి గతే వయసు జీర్ణే కామవికారహ కహ నష్ట వినష్ట వయసు వినష్ట కామ వికారహ కహ ఎక్కడున్నా ఇక్కడ కామ వికారాలు ఏమీ లేవైపోయింది ఫెనిక్ అర్థమవుతుంది కహ కాసారహ కానీ సమస్య ఏంటంటే ఆ వయసు ఒక్క దశే యవ్వనం చాలా తక్కువ అదొక మెరుపు లాంటిది యవ్వనం ఒక ఆకాశంలో ఒక మెరుపు వచ్చిపోతుంది ఒక ఆకాశంలో ఒక మేఘం వస్తుంది అందుకని వయసులో ఉండేవాళ్ళు పాట పాడితే మేఘమాల ఎందుకో తెలుసా ఆకాశం అని పాడరు ఆకాశం ఎప్పుడు ఉంటది మేఘ వాటి వచ్చి పోతు మేఘమాల చూస్తానే ఉంటేనే కరిగిపోద్ది అది మేఘం కరిగిపోద్ది లేదా తరిగిపోద్ది అది కనుక వర్షించిందే కరిగిపోద్ది లేదు వెళ్ళిందే తరిగిపోద్ది మళ్ళీ ఆకాశమే ఉంటది ఆకాశమే శాశ్వతం అందుకని ఈ వయసు ఒక దశలో వచ్చి ఒక దశలో పోష చాలా తక్కువ టైం అనేది చాలా తక్కువ మరి ఈ రోజుల్లో అయితే ఇంకా తక్కువ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది ఎందుకంటే ధ్యానం క్లాసెస్ తీసుకోవాలంటే భయంగా ఉంది ఎందుకంటే ముప్పై వచ్చినాడు ఇట్లా కూర్చోలేకపోతుంటారు ఏమాయా ఇక్కడ కాల్ పడేస్తున్నాడు అక్కడ కాల్ పడేస్తున్నాడు ఏంటీ ఇదేమిటి యోగమా ఏమిటిదంటే లే స్వామిజీ కొద్దిగా ముప్పైకి ముప్పైకి మోకాళ్ళినప్పులా లేదు స్వామి వచ్చి చెప్పి ఆస్టివ్ ఆర్థరైటిస్ అట అదే ముప్పైకి అర్థమవుతుంది ఈ రోజుల్లో ఇది కాబట్టి ఈ మధ్యలో యవనం ఏందో మనకు అర్థం కాదు ఒకవేళ మంచి ఆరోగ్యవంతులు కూడా థర్టీ థర్టీ ఫైవ్ అయిపోయిందంటే ఇంక అయిపోతుంది అంతే తమాషా బాగా ఆలోచన చేస్తే యవనం అనేది ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా కనపడుతుంది బాగా అనలైజ్ చేసి అర్థం చేసుకుంటే ఆ మూడు నాలుగు సంవత్సరాల్లో కూడాను నిద్ర హాఫ్ తీసేయాలమండి రెండు సంవత్సరాలు ఆఫీసుకు పోయేది ఇవి అని తీసేయాల సినిమాలు పోయేదాన్ని తీసేయాల అంతపోతే పదిహేను రోజులు ఒక పచ్చు దేనికి గుడగొడ అందువల్ల ఇవన్నీ ఆచార్యులు తెలుసు గనుక ఆయన చక్కగా మన ముందు వడ్డించిన విస్తరలాగా ఆయన మీరేం ఆలోచించిన అవసరం లేదు నేను చెప్తున్నాను మీను వయసు గతే కహ కామ వికారహ కాబట్టి నిజంగా వాటిలో గనక ఆనందం ఉంటే ఎప్పుడూ ఉండాలి కని ఒక వయసులోనే ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే వీటి కోసం బ్రతుకునే బుగ్గిపాలు చేసుకునేవాళ్ళు భవిష్యత్తుని పాడు చేసుకున్నవాళ్ళు విద్యలో పాడు చేసుకున్నవాళ్ళు ఉద్యోగాల్ని పోగొట్టుకున్న వాళ్ళు కన్న తల్లిదండ్రులకు దూరమైపోయిన వాళ్ళు తరువాత విలపించిన వాళ్ళు ఎంతో మంది రైళ్ల కింద తలలు పెట్టిన వాళ్ళు బావుల్లో దూకిన వాళ్ళు ఏది వీటి కోసమే వీటి కోసమే కనుక జ్ఞానం లేనప్పుడు ఏదైనా జరగచ్చు వయసి గతే కహ కామవికారహ శుష్కే నీరే కహ కాసారహ నీరే శుష్కే జలే నీరెప్పుడైతే శుష్కించిపోయిందో ఇంకిపోయిందో కహ కాసారహ సరోవరం ఎక్కడ ఉంది నీళ్లు ఉంటేనే సరోవరం ఇది కూడా కాలానికి సంబంధించింది ప్లీజ్ కాబట్టి ఎప్పుడు ఉండదు వర్షాకాలంలో సరోవరం ఒక సరస్సు సమృద్ధిగా నీరుంటుంది మనకు జలాశయంలో నీళ్లుంటాయి అది ఎండాకాలం వచ్చిందనుకోండి కష్టమైపోతుంది భక్తులు ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఆశ్రమంలో కూడా వస్తాను అందరూ శృతి మందిరం చాలా పవిత్రమైంది అందువల్ల మేము కాళ్ళు కడుక్కొని అని వెళ్ళి ట్యాప్ల దగ్గర అందరూ తిప్పి తిప్పి కాలు కడుక్కొనిలా ఇలా వచ్చి శుభ్రంగా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నట్టే నాయన వద్దు వాటర్ తగ్గిపోయాడు ఆశ్రమంలో భక్తులు కూడా ఎక్కువగా ఉన్నారు బయట నుంచి వచ్చి ఇంకా ఏం తగ్గుతుందో కనుక ఒక పని చేయండి ఇప్పుడు మళ్ళీ మనకు వేసవికాలం అయిపోయేంత వరకు దీన్ని శ్రీశైలంగా భావించండి ఎందుకంటే శ్రీశైలంలో దూడి దర్శనం శ్రీశైలం ఒక్కచోటే మనం డైరెక్ట్గా వెళ్లి గర్భగుడిలో స్వామిని పట్టుకోవచ్చు శ్రీశైలంలో అది కూడా ఎట్లా తెలుసా స్నానం చేసిన తర్వాత విషయం నువ్వు బస్సు దిగతానే పోయి పట్టుకోవాలి ఇది శ్రీశైలంలో పద్ధతి దిగగానే బస్సు దిగగానే అలాగే దుమ్ముతో ఎట్లాగైతే ఉన్నామో అట్లాగే అదే గుడ్డలతో స్నానం లేకుండా నేరుగా వెళ్లి చిన్న విగ్రహం అట్లా ఉంటుంది అందంగా శివలింగం క్రిందనే ఉంటుంది మనం వెళ్ళి అలా పట్టుకొని తలాందులో పెట్టి స్వామి మీద వస్తూ ఉంటాం ఆ తర్వాత స్నానం చేసి మళ్లీ కొబ్బరికాయ దీని తీసుకుని పోతాం ఎందుకో తెచ్చా దీని పేరు ధూళి దర్శనం శ్రీశైలంలో ధూళి దర్శనం ఒక్కచోటే కారణం మన పురాణం ఏం చెప్తుందంటే ఇవన్నీ మన కోసం భగవంతునికి మన మీద అంత ప్రేమనే దానికి అంతేగానే దాన్ని ప్రధానంగా తీసుకోకూడదు కుమారస్వామి తల్లిదండ్రులను వదిలి బయలుదేరి వచ్చేశాడని ఆయన్ని వెతుక్కుంటూ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారని శ్రీశైలం అర్థమవుతుంది బిడ్డ మీద ప్రేమతో ఏడు నా బిడ్డ అంటూ వచ్చారు ప్రేమ ఉండేటప్పుడు మీకు బిడ్డ కనపడలేదు అనుకోండి వెతుకుతూ ఉన్నాం మనం వాడు ఒక్కసారి కనపడితే ఏం చేస్తాం ఉన్నట్లుండే ఆలింగం చేసుకుంటాం కాని వాడిని రేపు నుబ్బై స్నానం చేసినాపు ఏ తండ్రి కూడా అనడు అటువంటి వాడు తండ్రి సన్యాస ఏంటి అర్థమవుతుంది ఎందుకంటే ఫీరైల్ ఎఫెక్ట్స్ లేదు నా బిడ్డ ఏమవుతాడో కనపడతాడో లేదో అనుకున్న తర్వాత వాడు కనపడితే ఎంత ఆనందం అటువంటిది భగవంతుడట మన కోసం చూస్తున్నాడు కుమారస్వామి కోసం కాదు స్వామి మనం ఆయన కుమారుడు గనక మన కోసం చూస్తూ ఉన్నాడు ఇంకేమీ లేదు ఎప్పుడొస్తారా వీడు నా దగ్గరికి ఎప్పుడు వస్తారా రాగానే మొట్టమొదట నాయనా నీ దొమ్ము ధూళి పక్కన పెట్టి నువ్వు తొందరగా రారా నా దగ్గరికి తొందరగా ఇది శ్రీశైలం ఉంటే ఇప్పుడు మనం అది చెప్తున్నాం ఇంతకాలం చెప్పాలా నీడు అన్నంత వరకు నీడు తగ్గేటప్పటికి నాయన అక్కడ కాళ్ళు గడగన అవసరం లేదు ఇట్లాగే రండి శ్రీశైలం కాబట్టి నీళ్లు కనుక ఇంకిపోతే సరోవరం లేదు కానీ సరోవరం ఉన్నంత వరకు మనకు దప్పిక తీరుస్తుంది సరస్సు జంతువులు వెళ్లి స్నానం చేస్తాయి పానం చేస్తాయి పక్షులకు కూడాను నీళ్లు ఇస్తాయి అవి కూడా దాహం తీసుకుంటాయి బాటసారులు దప్పిక తీరుస్తాయి ఇంత జరుగుతూ ఉంది కానీ ఒక కాలంలోనే ఒక్క కాలంలోనే కాబట్టి వర్షాకాలంలో పుష్కలంగా ఉంటది కానీ వేసవికాలం వచ్చేటప్పటికి ఆ నీరు లేకుండా పోతుంది కాబట్టి నీరు ఉంటేనే నీరు కారణం సరోవరం కార్యం నీళ్లు ఉన్నంత దాన్ని సరస్సు పిలుస్తారు నీళ్లు గనక ఇంకిపోతే దాన్ని సరోవరం ఎవరు అన్నారు అది భూమి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి కారణం తొలగిన తర్వాత కార్యం ఉండేందుకు అవకాశం లేదు వయసు గతే కహ కామవికారహ శుష్కే నీరే కహ సంసార క్త తావ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వర్తంకోపి నపృతి గేహే కాబట్టి నువ్వు ఎలా ఉండవని కూడా అడగరు ధనం సంపాదిస్తూ ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో యావద్విత్త ఉపార్జన సక్త సంపాదితం ఎంతవరకు అయితే ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడో అంతవరకు కాబట్టి ధన సంపాదన అనేది కారణం ధనం ఉండడం అనేటువంటిది కారణం ప్రేమలు వలకబోయడం అనేటువంటిది కార్యం ఈ కారణం పోయిందే ఆ కార్యం లేదు ఎట్లాగో జ్ఞాతత్ సంసార కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత సంసారం లేదు కాబట్టి దేనికోసం మనం ప్రయత్నం చేయాలి ఈ ప్రపంచంలో జ్ఞానం కోసమే ప్రయత్నం చేయాలి భ్రాంతి నుంచి విడిపించి శాంతిని ప్రసాదించేది జ్ఞానం ఒక్కటే గనక ఆత్మ జ్ఞానం ఒక్కటే గనక దానికోసమే ప్రయత్నం చేయాలి ఈ ప్రపంచంలో చాలా ఉంటాయి ఉన్నవన్నీ మనకు అవసరం లేదు మంచివి ఎన్నో ఉంటాయి ఈ ప్రపంచంలో మంచి విషయాలు ఎన్నో ఉంటాయి మంచి విషయాలు ప్రపంచంలో ఎన్నో ఉండొచ్చు అవన్నీ మనకు అవసరం లేదు బాగా అర్థం చేసుకుని మనకి ఏది శ్రేష్టమో అది మనకు కావాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అందువల్ల అధిహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భి సేవ్యమాం నిగూఢాం యయా చిరాత్ పాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం ఉపైతి విద్వాన్ బ్రహ్మదేవుణ్ణి అడిగాడు వెళ్ళి అశ్వలాయన మహర్షి వేదంలో బ్రహ్మదేవుణ్ణి అడిగాడు ఎందుకని సృష్టించినవాడు గనక నువ్వు చాలా చాలా సృష్టించావు అవన్నీ నాకు అవసరం లేదు అతి తమష అవి మంచియే కావచ్చు మంచి నాకు అవసరం లేదు నాకేది అవసరం అనేది కావాలి చెరుకు రసం మంచిదే నేను డయాబెటిక్ అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి మంచి ఉన్నవన్నవన్నీ నా యొక్క జేబులోకి రావాల్సిన అవసరం లేదు నాకు ఏది శ్రేష్టం అది నాకు కావాలి గనక హే భగవాన్ నీ అపూర్వమైనటువంటి సృష్టిలో అద్భుతమైనటువంటి ఎన్నో ఎన్నో ఉన్నాయి అవన్నీ నాకు అవసరం లేదు నేను అడుగుతున్న అధిహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టం అధీహి నాకు బోధించు అధిహి యు ప్లీజ్ టీచ్ మీ నాకు బోధించు ఏంటది వరిష్ఠం ఉత్కృష్టమైన ఈ ప్రపంచంలో ఏ విద్యను తెలుసుకున్నా కూడాను అది ఉత్కృష్టం అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకని ఒక విద్యని తెలుసుకుంటే దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుందే గాని రెండవ సంబంధించిన జ్ఞానం కలగడం లేదు గనక కాబట్టి ఏ జ్ఞానాన్ని పొందితే అది జ్ఞాత్వా సర్వమిద విజ్ఞాతం భవతి అది వరిష్టం గనక ఉత్కృష్టమైంది గనక బ్రహ్మ విద్యాం సదా సద్భి సేవ్యమానం నిగూఢం నిగూఢమైనటువంటిది సదా సద్భి ే సత్పురుషుల చేత సేవించబడే సత్పురుషులైనటువంటి వాళ్ళు నిరంతరం దేనిని వాళ్ళ హృదయాల్లో నిక్షిప్తం చేసుకునిండారో అది బ్రహ్మ విద్య అధిహి నాకు బోధించు అదీహి భగవన్ బ్రహ్మ వరిష్టాం సదా సద్భి సేవ్యమానాం నిగూఢాం ఏ ఆచరా పాపం వ్యపోహ్య ఏది తెలుసుకోవడం సమస్త పాపాలు మనసు నుంచి దూరం అయిపోయి పరాత్పరం పురుషం ఉపైతి విద్వాన్ విద్వాన్ విద్వత్ కలిగినటువంటి వాడు జ్ఞానం కలిగినటువంటి వాడు ఏ పరమేశ్వరుని పొందుతూ ఉన్నాడో ఏ పరాపురుణ్ణి పొందుతూ అటువంటిది పొందడానికి జ్ఞానమే ప్రధానం గనక ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడికి సంబంధించిన జ్ఞానం ఉంది ఈశ్వరునికి సంబంధించిన జ్ఞానం కలిగితే ఈశ్వరుడు అంటే ఏమిటో నాకు తెలిసిపోతుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని నాకు బోధించు ఎందుకని ఇది ప్రధానమైంది ఎన్నెన్నో ఉండొచ్చు ఈ వెరీ ఇంపార్టెంట్ అది కూడా మంచిదే కదా అది కూడా మంచిదే కదా ఇది కూడా మంచిదే కదా మంచి చాలా ఉన్నాయి అవన్నీ మనకు అవసరం మనకేం కావాలి శ్రేష్టం ఇది ముఖ్యంగా నిర్ణయం చేసుకోవాలి ఈ నిర్ణయం సత్సంగంలో వస్తుంది చక్కగా ఎందుకో తెలుసా నాకు మోక్షం కావాలని వెళ్తాడు తెలియకుండా సత్పురుషులు ఏం చేస్తారు తెలుసా నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి ఆ మోక్షం కావాలనేవాడు ముముచ్చు మోక్షమే భూయాతిథి నాకు మోక్షం కావాలని వాణ్ణి జిజ్ఞాసుగా మారుస్తాడు గురువు తెలియకుండా జిజ్ఞాసుగా మారుస్తాడు ముక్షువుని జిజ్ఞాసుగా జిజ్ఞాసు అంటే ఏంటి జిజ్ఞాస జిజ్ఞాస ఏమిటి జ్ఞాతం ఇచ్ఛ నేను తెలుసుకోవాలనేటువంటి కోరిక వాడు నాకు కావాలని వస్తాడు మోక్షం గురువు తెలియకుండా వాడికి చెప్పకుండానే వాడిని మెల్లగా తెలుసుకునేటట్టు చేస్తాడు ఎందుకో తెలుసా మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది గనక నాకు అది కావాలి ఇది కావాలంటే ఆకాశం చూస్తూ ఉంటాడు అంతే హరి రామా హరే కృష్ణ అంటే అక్కడుందే జ్ఞానం కలగాల ఒక లోకంలో కాదు ఉండేది భగవంతుడు భగవంతుడు అంతటా ఉండాడు ఇది జ్ఞానం కలగాల ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో తెలుసా జ్ఞానం ఇచ్చేవాడు ఉంటే కూడా కలగదు వాడు పుచ్చుకునేవాడికి ఉండాలి అర్హత జిజ్ఞాసుగా కావాలి వాడు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అది అధా అతహా ఈ కారణం చేత ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస ఎంక్వైరీ అత విచారర్తవ్య వస్తువు ఉన్నదే దాన్ని విచారిస్తే అర్థం కాదు ఇది బ్రహ్మ జిజ్ఞాస జ్ఞాతం ఇచ్ఛ కాబట్టి మోక్షాన్ని పొందాలి అని వాడు వాణ్ణి జిజ్ఞాసుగా మారుస్తాడు మహాపురుషుడు చేసే పని జిజ్ఞాస ఏర్పడిన తర్వాత జ్ఞానం కోసం జ్ఞానాభిలాష జ్ఞానాభిలాష వచ్చిందనుకోండి తత్వా తెలుస్తుంది తత్వావగాహన జ్ఞాతే తత్వే కహ సంసారెక్కడ ఉంది నీకు దుఃఖం అతి ఇది కనెక్షన్ క్లియర్ కాబట్టి ఉన్నవన్నీ మాకు కావాల్సిన అవసరం లేదు బాగా అర్థం చేసుకుంటా మంచియే కావచ్చు మనకు అవసరం లేదు అవన్నీ మనకేం కావాలనేది ప్రధానమైన విషయం నువ్వు టీవీ దగ్గర కూర్చుంటావు రిమోట్ చేతిలో ఉంటుంది ఉద్ధరించడానికి రెండు వందల ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏ ఎట్లా బతకాలనో బతకాలి అది అందువల్ల అవన్నీ ఉన్నా కావలసిన వాడు ఏం చేస్తాడు తెలుసా ఏ ఛానల్ కావాలనో ఆ ఛానల్నేస్తాడు అది తమాషా చాలా ఉంటాయి అవన్నీ నాకెందుకు నాకేం కావాలి అది కాబట్టి నీకు కావాల్సిన దాంట్లోకి నువ్వు వెళతావు నేను స్పోర్ట్స్ చూస్తాను స్పోర్ట్స్కే వెళతావు నీకు అది ఇష్టం కనుక నేను సినిమా చూస్తాను సినిమాకే వెళతావు నేను సీరియల్ చూస్తాను సీరియల్కే వెళ్తావు కాబట్టి నీకు ఏది ఇష్టం అనేది నువ్వు నిర్ణయించుకోవాలి కాబట్టి నాకు బ్రహ్మ విద్య ఇష్టము అని తెలిసిన తర్వాత రిమోట్ దాని మీదకే పోతుంది ఆ నంబర్ మీదకే పోతుంది చాలా ఛానల్స్ ఉండొచ్చు నాకు అవసరం లేదు కాబట్టి నాకు భగవంతుడే కావాలి అనేటువంటి భావన ఎప్పుడైతే స్థిరపడిపోయిందో మన మనసు భగవంతుడి మీదకే పోతుంది గాని ఇంకో చోటకి వెళ్లేందుకు అవకాశం లేదు జ్ఞాతత్వే కహ సంసార కాబట్టి ఈ జ్ఞానం ప్రధానంగా ఉండాలి మన మనసు కూడా జ్ఞానం వైపు పోవాలి కానీ ఇప్పుడు మన మనసు దానిమీద లేదు వేరే వేరే వాటి మీద ఉంది అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని కూడా టచ్ చేస్తూ ఉండాడు అయ్యా ఇంత జ్ఞానం ఇస్తూ ఉండినా కష్టపడి వచ్చి కూర్చొని విని ప్రయాణాలు చేస్తూ ఉండినా పద్నాలుగు సంవత్సరాలుగా ఏదో లాగేస్తా ఉంది పక్కన సైట్ ట్రాక్ అవుతుంది దాన్ని కూడా కాస్త చూడాల్సిన అవసరం ఉంది ఇదిగో చెప్తున్నాను విను మాకువం కృధన జన యౌవన గర్వ హరతిని మేషాత్ కాల సర్వ మాకున జన యౌవన గర్వం హరతినిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం మిదం అకిలం అఖిలం హిత్వ బ్రహ్మపదం ప్రవిసవి బ్రహ్మపదం ప్రవిశ విదిరి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఠమే భజ గోవిందో భజ గోవిందం గోవిందం భజ ముఠమే మా కురు కురు మా ఈ పని చేయద్దు ఆ పని చేయాలి ఏది జ్ఞానం భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందాలి ఆ పని చేయి ఈ పని మాత్రం చేయద్దు ఎందుకని ఈ పని చేస్తే ఆ పని చేయలేవు ఏ మా కురు చేయకు చేయకంటే ఇక్కడ కర్తవ్యం కాదు ప్లీజ్ ఆలోచన చేయకు దాని మీద అదేడా జ్ఞానానికి సంబంధించిందే చేత్తో చేసే పనులు కావి మా కురు చేయకు ఏమిటది ధన జన యవ్వన గర్వం మా కురు నాకు ధనం ఉంది నాకు కావలసినంతమంది జనం ఉన్నారు నాకు యవ్వనం ఉంది అనేటువంటి అభిమానం ఏదైతే నీకుందో ఆ గర్వం వద్దు ఆ దంభం వద్దు అది మంచిది కాదు మా కురు చేయకో ఎందుకని హరతి నిమేషాత్ కాలహ సర్వం నిమేషాత్ కాలహ సర్వం హరతి ధనం జనం యవనం సర్వం హరతి నిమేషాత్ నిమేషాత్ ఒక్క నిమిషంలో కాలహ కాలం ఏం చేస్తుందో తెలుసా సర్వమారతి సమస్తాన్ని హరించేస్తుంది అంతే ఒకే ఒక క్షణం అన్నీ ఉంటాయి యవ్వనం ఉంటుంది ధనం ఉంటుంది కావలసినంతమంది జనం ఉంటారు ఒకే టైం హార్ట్అటాక్ ఫినిష్ క్షణం సరేనా స్కూటర్లో పోతున్నాం ట్రక్ వచ్చి కొట్టింది ఫినిష్ స్పాట్ లోనే ఇంట్లోనే కూర్చొని ఉన్నాం భూకంపం ఫినిష్ ఏ క్షణమో అది తెలియదు నిమేషాత కాలహా సర్వం హరత అర్థమవుతుంది అలాంటప్పుడు ఏదన్నా శాశ్వతంగా ఉండేదైతే అభిమానాలు పెంచుకోవడం గర్వం పెంచుకోవడం మంచిది కాని ఇది ఒక్క క్షణం ఏ క్షణం పోతుందో తెలియదు ప్రతిక్షణం ఆపదల్లోనే ఉంది ఏ క్షణం ఆపద ఈ క్షణమే ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రమాద భరితమైనటువంటి పరిస్థితిలో ఉండే దేని కోసం గర్వం ఇది మాత్రం ఎప్పుడు చేయద్దు మాకురు ధన జన ఎవ్వన గర్వం అభిమానమే వద్దు హరతి నిమేషాత్ కలహ సర్వం ఎందుకో తెలుసా ఈ ప్రపంచం ఏదైతే ఉందో మాయామయం ఇదం అఖిలం ఇదం జగత్ అఖిలం సర్వం సమస్తం మాయామయం ఇదొక మాయా తమాష అది లేకుండానే ఉన్నట్టు కనపడతా ఉంది ఉండి ఉండి లేకుండా పోతుంది మాయామయం ఇదం అఖిలం హిత్వా దీన్ని చక్కగా తెలుసుకొని బ్రహ్మపదం త్వం బ్రహ్మపదం ప్రవిశ ఆ బ్రహ్మ బ్రహ్మంలో నువ్వు ప్రవేశించు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందు ఎట్లా విధిత్వ జ్ఞాన రూపంలో ఉన్నది గనక మోక్షం బ్రహ్మ జ్ఞాన రూపంలో ఉంది గనక విధిత్వ జ్ఞానాన్ని పొంది జ్ఞానం ద్వారా బ్రహ్మ పదార్థాన్ని పొంది తరించిపో అంతేగాని ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇప్పుడెవరకు చెప్పిందని సమ్మరి ప్రపంచం ఏదైతే ఉందో లోకం ఈ లోకం ఎప్పుడైనా శోకం ఎందుకని ఈ లోకంలో ఏవి ఉన్నా ఉన్నవే గాని వాటిని చూసి పొంగిపోవడానికి ఏమి లేదు నా ధనం జనం ధనం ఉంటేనే జనం దానికి మళ్ళీ కనెక్షన్ మాకురు ధనం జనం ధనం ఉంటే జనం ఉంటారు ధనం లేని పక్కన ఎవరు చేరరు యవనం ఇది కూడా చూచాం ఇప్పుడే అది ఒక కాలం అట్లా ఉంటుంది కాబట్టి యవనం ఉండేది పొయ్యేందుకే ధనం ఉండేది పొయ్యేందుకే జనం ఉండేది పొయ్యేందుకే ఇది తమాషక్కడుంట చెప్పండి ఇవి నావే అనుకుంటాం ఇది బంధం ఇది ధనం నాకుంది ఎంతకాలం ఉంటుంది జనం నాకున్నారు ఎంతకాలం ఉంటారు వాళ్ళైనా మనల్ని వదిలిపెట్టాలి మనమన్నా వాళ్ళని వదిలిపెట్టాలి ఇందుకో కలిసేది అర్థమవుతుంది మమేతి బధ్యతే జంతు నిర్మమేతి విముచ్యతే ఉపనిషత్ బంధమేంటి మోక్షమేంటి అండి ఉపనిషత్తు ఒకటే మాట అన్నది మమేతి బధ్యతే జంతు మమ ఇది నాది అనుకోవడం బంధం నిర్మమేతి మమేతి నా మమ నా ఇతి నా మమ ఇది ఇది నాది కాదు అని అనుకోవడం విముచ్యత ఇది మోక్షం ఇంకే ఇది నాది అనుకుంటే బంధం ఇది నాది కాదు అనుకుంటే మోక్షం అంతే ఇంకేమీ లేదు ఎందుకని అది మాయామయం ఇదం అఖిలం హిత్వ కాబట్టి తెలుసుకో దీన్ని ఈ సమస్తమైన ప్రపంచం ఏదైతే ఉందో ఇది మాయా రూపంలో ఉంది గనక ఇది నాది అని అనుకున్న రేపు ఇది నాది కాదు అని తెలుసుకోవడం కోసమే ఇది ఉంది ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో ఏది మనం పొందినా ఎక్కువ కాలం ఉంచుకోలేం ఇట్స్ అ హార్డ్ ట్రూత్ ఏదైనా సరే ఇంక్లూడింగ్ దిస్ బాడీ ఏది మనకుండినా ఎక్కువ కాలం మాత్రం మనం దాన్ని నిలబెట్టుకోలేం బాగా అర్థం చేసుకోండి మీరు ఎక్కువ కాల ఇది అందరికీ తెలుసు కానీ అర్థం కావడం లేదు అర్థం అయిపోతే ముముక్ష అయిపోతాడు జిజ్ఞాసైపోతాడు లేదు ఇప్పుడు ఏదైతే మనకుందో ఈ లోకంలో దాన్ని ఎక్కువ కాలం మనం ఒకవేళ శ్రమించి లేకపోయినా శ్రమించి పొందినా దాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేం అందం ఉంది నిలబెట్టుకోవాలి అందువల్ల ముసలాలు అందు చిన్నప్పుడు ఫోటోలు చూపిస్తుంటారు మనకు బా తాత నువ్వు బాగాలేవు రే నేను బాగున్నానే మీ అబ్బా బాగుంది ఇది ఒకటి మళ్ళీ వాడు నువ్వు బాగాలేవు అప్పుడు తీసుకొచ్చి చూపిస్తాడు చూడరా ఎట్లా ఉండేవాడి అప్పుడు క్రికెట్ ఆడేవాడి నువ్వు కాదు బాగుంటే మీ అబ్బాని అడుగురా ఆవిడ్ మనమా తాతయ్యనా కాదురా ఎందుకని తాత ఇదే నేను ఎందుకు చేసుకుంటాను ఇట్లాంటే నేను ఎందుకు చేసుకుంటాను అది వేరేలే ఇది విషయం అర్థమవుతుంది అందం ఉంది అందాన్ని ఎక్కువ కాలం ఉంచుకోలేము ఆరోగ్యం ఉంది ఎక్కువ కాలం ఉంచుకోలేం అందుకని అది ఉన్నప్పుడు కూడా మనకు భయమే ఒక బస్సు ముందుకు పోతా ఉంటే వెంటనే చేతి కూడా అడ్డం పెట్టుకుంటాం ఎందుకని ఏదన్నా దుమ్ము పోతుందేమో ఆరోగ్యం పాడైపోతుందేమో ఏం చేయాలి చెప్పండి పొల్యూషన్ ఉంది ఇట్లా అడ్డం పెట్టుకుంటాం ఎందుకంటే ఆరోగ్యం పొడైపోతుందేమో ప్రతి చోట ఆరోగ్యం ఉండేవాడే అనారోగ్యం భయపడేది ఎక్కువ అనారోగ్యం ఏమనుకోడు నిండా మునిగేసి ఉంటాడు చల్లలేదు అసలు ఇంక వాడు వాడికోటే ధైర్యం ఇంక నేను దగ్గరంటే ఎదుటోడికి ఏదో ఆరోగ్యంతో ఉంటాడు చూసారా వీడికే భయం ఏదొస్తుందో ఏదొస్తుందో ఏదో వస్తుందో నీళ్లు ఏ బిసలేరేనా మినరల్ వాటర్లేనా ఏం చేయాలి చెప్పండి ఆరోగ్యంగా ఉండాడు మినరల్ వాటర్ అయినా అడుగుతాడు ఎందుకంటే నా ఆరోగ్యం పోతుందేమో కాబట్టి అందం ఉంది అందాన్ని నిలబెట్టుకోలేము కాలంలో పోతాయి ఆరోగ్యం ఉంది ఆరోగ్యాన్ని నిలబెట్టుకోలేము కాలంలో పోతాయి ఆయుష్ ఉంది నిలబెట్టుకోలేము మనం చూడండి ఆత్మీయులు ఉన్నారు వాళ్ళని నిలబెట్టుకోలేము ఈ ప్రపంచంలో ఆర్థికంగా ఈరోజు బాగున్నాం దాన్ని నిలబెట్టుకోలేం అందువల్ల మాకూరు ధన పిచ్చోడు ధనం మీద వ్యామోహం పెట్టుకునేది ధనం ఎందుకనంటే అది ఎప్పుడు కదలతా ఉంటుంది లక్ష్మి చెల్లించడమే సరస్వతి లాగా స్థిరంగా ఉండదు చలిస్తూ ఉంటుంది ఎందుకని అంటే స్వామిజీ అది కాదులేండి స్వామిజీ ధనం ఉంది ఎక్కడిపోద్ది ఉంది కదా పెట్టులో చూడు అలాగే పెట్టులో పెట్టుకుంటే ఎందుకు ఆ రా ఇప్పుడు కట్టలు కట్టి పుస్తకాలను ఇస్తాం పెట్టుకో అవి కూడా కాగితాలే నా ఆశ్రమంలో కావాల్సిన పుస్తకాలు ఉండే పెట్టుకోపోద్ది ఖర్చు పెట్టాలా లేదో ధనం అది తమాష ధనం ఎట్లా పోతుందంటే తమాషా చూ ఇదిగో ధనం ఉంది క్యాష్ ఉంది ఓకే అలాగే పెట్టుకుంటావా నువ్వు అది పోతుంది ఎందుకో తెలుసా క్యాష్ ఉన్నది అప్పుడు అనిపిస్తుంది శాంత్రం ఎంత అండి ఎంత యాక్సిడెంట్ ఎంత మాండియా ఎంత చూడు ఎప్పుడైతే ధనం చేరతుదో ధనం లేదనుకోండి దాన్ని ఆలోచించులు కాళ్ళతో పోతా ఉంటాడు ధనం వచ్చిన తర్వాత క్యాష్ ఉంది కదా కారు ఉంటే బాగుండు ఇప్పుడు ఏం చేయాలి క్యాష్ నా దగ్గరే ఉంచుకుంటా కారు తెచ్చిపెట్టండి ఎవడు ఇస్తాడు కారు క్యాష్ ఇస్తేనే కారు ఇస్తాడు క్యాష్ ఇచ్చామనుకోండి క్యాష్ పోయా ఇలా కాబోయా పెళ్ళి వచ్చాడు పెళ్ళి పోయే ఇలా కావచ్చు చిన్నప్పుడు రైమ్స్ అన్ని ఇవే పోతుంది కాబట్టి క్యాష్ ఏమో కార్ వచ్చా క్యాష్ అన్నా ఉంటే కొన్ని రోజుల కన్నా ఏదో బ్యాక్టీరియా కొట్టేస్తుంది అది వేరే విషయం ఇది కారు కారు వచ్చింది అనుకోండి క్యాష్ ఏమో కార్ వచ్చింది కార్ ఎన్ని రోజులు ఒకప్పుడు అది మూల పడుతుంది క్యాష్ గా ఇది తమాషా కాబట్టి ఒక వస్తు రూపాయి పొందుతుంది వస్తువు నశించిపోతుంది అర్థమైంది రెండు వందల రూపాయలు ఉంది ఓకే ఉంచుకోలేము ఎందుకని పెద్ద కనపడుతుంది ఇది స్కీళ్ళది ఇచ్చామనుకోండి క్యాష్ పోయింది పెసా వచ్చింది పెద్ద వచ్చింది నుజ్జు నుజ్జు అయిపోయింది మళ్ళీ కావాలనుకోండి ఎక్కడి నుంచి వస్తుంది ఇది తమాషా కాబట్టి ఏదైతే ఉందో అది పోతుంది ఉన్నవే పోయేది కాబట్టి ఏది ఉండినా మనం ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం నిలబెట్టుకోలేము ఇదొక చాలా ఏదీ నిలబెట్టుకోలేము ఇప్పుడు ఎండ ఉంది నిలబెట్టుకోండి కొందరులే సాయంత్రం పూట బాగా ఎండ ఉందని చెప్పేసి లోపలికి పోయి చొక్కా ఉతుక్కొని వస్తాడు వేసి ఇప్పుడు ఆరేసుకొని ఆయన వెళ్ళాల సినిమాకి లోపల మాట్లాడుతుంటాడు ఈ లోపల ఎండపోవద్దు దాన్నేమో తడిపేసి ఉంటాడు ఉండేది ఒకటే బ్రహ్మచారిడు అందువల అది తీసుకునే చేస్తాడు ఎండ పోయిందే నీ చేతిలో కనుకుంటే నిలపగలవు ఎండని ఎండ నిలపలేము వాన నిలపలేము నీడలు నిడపలేము అర్థమవుతా ఉంది ఏది చీకటి నిలపలేము నేను అందుకే ఆ సాంగ్ రాసాను చూడండి ఇది ఆలోచన మీదనే రాశాను ఒకసారి మన ఆశ్రమంలో షూటింగ్ జరుగుతుంది నైట్ చక్కగా పొన్నం ఆ రోజు చంద్రుడు ఉన్నాడు ఆ రోజు నైట్ అంతా ఇక్కడ పొగబెట్టి బ్రహ్మాండంగా తీస్తూ ఉండారు అదేదో కరుణామయ దేవ సాంగ్ ఆ రోజు వచ్చింది నాకు ఆలోచన ఇంత చల్లగా ఉన్నాడు చంద్రుడు ఇంత చల్లగా ఉన్నాడు చంద్రుడు ఎంతవరకు ఉంటాడు అది ఆడ అందాన్ని మనం ఎట్లాగే నిలబెట్టుకోలేమో అంత చల్లగా ఉండేటువంటి జాబిలి ఎంతకాలం ఉంటాడు అన్ని దోపుచులాడుతూ ఎంత తమాష అప్పుడు నేను చెప్పా నేనే కాదు నాకున్నవి ఎట్లా పోతాయో నీకున్నవి కూడా పోతాయి నువ్వు ఉన్నవి ఆహ్లాదంగా నేను కాదనడం లేదు అని అప్పుడు ఆ ఆ రోజుల్లో మహాత్ములు రాసిన పాట వేరే చందమామ రావే అది ఒక మగుటం మాత్రం పెట్టేసి భావం మారిపోతుంది మన చరణాల్లో మీకు తెలుసు అందుకే నేను అది రాశాను చందమామ రావే संदमामर आवे जा दिल्ली रावे अवनीकी रावे अमृतम तेवी संदमामर आवे जा दिल्ली रावे कोंडनेतिन स्वामी अंद जेरी पोवे संदमामर आवे जा दिल्ली रावे సందేలన్న మాపై ఎందు కంత ప్రేమా నింగిలో ఓ సందమా నేలనున్న మాపై ఎందు కంత ప్రేమా వేడి మి భరించీ వెన్నెలలు పంచి వేడి మి భరించీ వెన్నెలలు పంచి మంచి చేసావు మామవయ్యావు Santamama Rave, Javilli Rave Avanikirave, Amrutamuteve Santamama Rave, Javilli Rave దోబు చులాడే ఓ చందమా కొండ స్వామి సో మనమో ఉండి పోలేమా మా దోబు చులాడే ఓ చందమా ఉండి పోలే తెల్లని వెన్నెలా నెల రాజరావోయి తెల్లని వెన్నెలా నెల రాజరావోయి దిన రాజురాగానే తెల్లవారు నోయి నీకింత చల్లగా ఉంది తెల్లగా ఉన్నావు బాగున్నావు హాయిగా ఉన్నావు నువ్వు చల్లగా ఉన్నావు మమ్మల్ని చల్లబరుస్తున్నావు కానీ ఇది ఎంత వరకు ఉంటుందో తెలుసా ఇది కూడా దోబూచులాడ్డమే కాబట్టి అన్ని మనకు ఉన్నాయి ఎట్లాగైతే నిలబెట్టుకోలేమో చంద్రుడు కూడాను దినరాజు రాగానే తెల్లవారు నోయి నీ బ్రతుకు కూడా తెల్లారిపోతుంది మాకు ఇవన్నీ ఉన్నట్లుండయి మనం అంటుంటాం ఆ పదం తెల్లవారలో ఉన్నటువంటిది ఒక చక్కటి పదప్రయోగం తెలుగులో ఏమైందండి ఆయన విషయం తెల్లారిపోయింది అంటూ రాధ్యాడ కాబట్టి దినరాజు రాగానే ఓ నెల ఏది చంద్రుణ్ణి ఇప్పుడు ఇంత ప్రకాశవంతంగా ఉన్నావు దినరాజు రాగానే తెల్లవారు నోయి నీ బ్రతుకు కూడా కాబట్టి ఒక మాట విను ఎందుకని ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు నువ్వు అనుకోకు సూర్యుడి నుంచి నీకు వస్తూ ఉంది గనక ఆ మాత్రం ప్రకాశం దాంతోనే నువ్వు తృప్తి పడబాకు కొండస్వామితో మనం ఉండిపోలేము అధి తమాష కాబట్టి చంద్రుడికి కూడా ఎందుకని మన సో చంద్రమాహా మనసకు అధిష్ఠాన దేవత చంద్రుడు కాబట్టి ఓ మనసా నువ్వు భగవంతుడి మీద పో చంద్రుడా అధిష్టాన దేవత నువ్వు ఎందుకని నీకు సుఖం లేదు తెల్లవారిందే ఆయన వచ్చాడ దినరాజు రాగానే తెల్లవారు నోయి సూర్యుడు వస్తాడు నీ కథ కూడా అయిపోతుంది కాబట్టి కొద్ది కాలమే ఈ ప్రపంచంలో మా బ్రతుకులు ఉన్నాయో నువ్వు చల్లటి వాడివి తెల్లని వాడివి ఆనందమైనటువంటి వెన్నెల్ని కురిపిస్తూ ఉన్నావు ఆహ్లాదకరంగా ఉన్నావు కానీ ఇది కూడా నీకెంతో కాలం కాదు అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి ఎవరూ ఏది ఎక్కువ కాలం ఈ ప్రపంచంలో నిలుపుకోలేం కాబట్టి అభిమానస్య జ్ఞాన ప్రతిబంధకత్వాత్ సాకల్యేనా తమ పరిత్యజ కాబట్టి మా కురు ధన జన యవ్వన గర్వం కాబట్టి నాకు ధనం ఉంది నాకు యవ్వన ఉంది నాకు కావలసి ఎంతమంది ఉన్నారు అనుకుంటావేమో ఇవన్నీ కూడాను హరతి నిమేషాత్ కలహ సర్వం నిమేషాత్ కలహ సర్వం మహరతి ఈ సమస్థాన్ని హరింపజేస్తుంది కాబట్టి ఈ అభిమానం అవసరం లేదు అభిమానస్య జ్ఞాన ప్రతిబంధకత్వాత్ జ్ఞానానికి ప్రతిబంధకం ఏది అభిమానం కాబట్టి ఈ దేహము నేను అనుకుంటూ ఉంటే నువ్వు ఆత్మను పొందుతావు ఈ ధనము నాది అనుకుంటూ ఉంటే జ్ఞానం ఎట్లా వస్తుంది కాబట్టిగా భావిస్తూ ఉంటే ఇది అజ్ఞానం పోవాలంటే అజ్ఞానం పోవాలి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి జ్ఞానానికి అభిమానం అనేటువంటిది ప్రతిబంధకం ఇట్స్ ప్రతిబంధకం కాబట్టి ప్రతిబంధకాన్ని తొలగించుకో మా కులు ధన జన యవన గర్వం హరది నిమేషాత కాల సర్వం మాయామయమిదం అఖిలం ఈ సమస్తమైన ప్రపంచం మాయామయం ఎందుకని పరమేశ్వరుడి మీద ఆధారపడి ఉంది దీనికి ఒక మనుగడ లేదు బ్రహ్మాశ్రయ సత్వరజ సమోగుణాత్మిక మాయాస్తి కాబట్టి ఏ మాయ అయితే ఉందో ఏ మాయలో ఈ ప్రపంచం కనపడుతూ ఈ మాయా ఈ ఛాయ పరమేశ్వరుడి అంత ఈ మాయా ఛాయ కాబట్టి ఛాయలు ఇది కాదు మనకు కావాల్సింది ఛాయలో మాయలు కాదు సరే వస్తువు ఏమిటనేటువంటిది కావాలి అంత ముందు నేను నిలబడ్డావు పొట్టు పెట్టుకొని రావడానికి కాబట్టి అద్దం ముందు నిలబడి చందనం పెట్టుకుంటూ ఉన్నాం అద్దంలో కనపడుతుంది మన ప్రతిబింబం కాని ఆ ప్రతిబింబం ఎవరిది మనదే కాదనడం లేదు కానీ చందనం పెట్టేది అక్కడ కాదు సార్ ఇక్కడ కాబట్టి అద్దంలో ఉండేటువంటి బొమ్మకి నేను ప్రతిబా పెడతాను అని అనుకుంటే కుదరదు ఎందుకని వస్తువు ఇక్కడ ఉంది ఇక్కడ పట్టుకోవాలి అది కేవలం మన యొక్క ప్రతిబింబం మాత్రమే కానీ బింబ దర్శనం ఇక్కడుంది కాబట్టి ఏ ప్రపంచం అయితే ఉందో ఇది భగవంతుని యొక్క మాయాస్వరూపం బ్రహ్మాశ్రయ భగవంతుని ఆశ్రయించుకొనుంది కాబట్టి ఇది సత్యం కాదు దీనికి ఆధారంగా ఏదైతే ఉందో అధిష్టానంగా ఏదైతే ఉందో అది సత్యం గనక అఖిలం సమస్తం మాయామయం అఖిలం జగత్ సర్వం మాయామయం హిత్వా దీన్ని చక్కగా తెలుసుకుని బుద్ధ్వా జ్ఞాత్వా దీన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత బ్రహ్మ పదం తమ్ ప్రవిశ విదిత్వ విదిత్వ తెలుసుకో ఏమని నేను పొందదగింది పరబ్రహ్మని పరమేశ్వరుని పొందితేనే నా యొక్క బంధాలన్నీ కూడా తెగిపోతాయి నాకు మోక్షం ఇక్కడే కలుగుతుంది అనేది చక్కగా విధిత్వ ఈ జ్ఞానాన్ని పొంది మనసును భగవంతుడి వైపు మళ్లించు కాబట్టి నాది అనేది ఏది అవసరం లేదు ఈ ప్రపంచంలో ఇది అభిమానం దేహం నాది దేహాభిమానం ఈ దేహం రూపంగా ఉంది మంచి కళాత్మకంగా ఉంది అందంగా ఉంది రూపాభిమానం నాకు ఇన్ని తెలుసు విద్యాభిమానం నేను దేహం అనుకుంటున్నాను ఆ కులంలో పుట్టాను కులాభిమానం ఆ జాతిలో పుట్టాను జాత్యభిమానం అర్థమవుతుంది ఇప్పుడు ఇవన్నీ జ్ఞాన ప్రతిబంధకత్వాత ఈ కులం వాణ్ణి అంటే ఆ కులం వాణ్ణి కాదని అర్థం సరేనా ఇది అంటే అది కాదని అర్థం ఇది అది అంతటా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇది మోక్షం Anta Narakamu Leda Nukunde Yantosukhamu Nada Nukunde Anta Narakamu Kada Nukunde Yantosukhamu Leda Nukunde ఎక్కడి బంధము లేదనుకుంటే ఎక్కడి బంధము తోడునీ ఉంటే అదియే ఏ అందము నాదనుకుంటే అంతా నరకము కాదనుకుంటే ఎంతో సుఖము లేదను కూ ఎక్కడి బంధము లేదను కూటే ఎక్కడి బంధము తోడునీ ఉంటే అది ఏ రాధారమణ రాధేల కరుణా రాధారమణ రాధేల కరుణా దేవకి నందన మాకేల వేదనా రథ రమణే కరుణ దేవ కి నాదన మాకేల వేదనా రథ రమణ కాబట్టి ధన జన యవన ఇవన్నీ కూడా కాలంలో ఉండి కాలంలో పోతాయి గనక ఈ వీటి మీద అభిమానాన్ని వదిలిపెట్టి బ్రహ్మ పదం త్వం ప్రవిశ ఎది కాబట్టి ఆ బ్రహ్మపదం ఏదో ఏది తెలుసుకుంటే మళ్ళీ ఈ బంధాలు ఉండవో ఈ కష్టాలు ఉండవో ఈ కన్నీళ్లు ఉండవో దానివైపు మన మనస్సు మరలాలి అభిమానం ఉండదు ఇక అంత పిచ్చి ఇంక చెప్పడానికి లేదు ఇప్పుడు దేహం ఎందుకంటాడంటే దేహం మీద అభిమానం వచ్చిందండి ఇరవై నాలుగు గంటలు ఆ దేహ పూజ జరిగిపోద్దు ఇంకా దైవ పూజే లేదు ఈ అభిమానం ఎంత పిచ్చిదంటే ఒక్కోసారి ఇళ్లల్లో నేను చాలా చోట్ల విన్నా భార్యలుండలే స్వామీజీ ఏమ్మా మావారు అమాయకులు స్వామీజీ ఇది ఆటంబాంబే ఇది ఈ పెళ్లి చేసుకుంటే అది ఇవన్నీ తెలుసుకోవాలి మీరు ఇది ఇంపార్టెంట్ ఆ మాట అనగానే ఆవిడ మా వారు పాపం వారికి ఏమి తెలీదు అమాయకులు వారు ఎవరైనా ఆయన మోసం చేసి అమాయకుడు అనగానే ఏనుండ అంటే ఆవిడ అనేటప్పుడు నేను ఇటు చూస్తాను ఇట్లా ఎట్లున్నాడు అని అప్పుడే ఇట్లా తిరిగిపోతా ఉంటాడి అసలు తాను అర్థం ఏంటి ఇది అభిమానం అంటే కర్మ ఆవిడ పొగిడి ఆవిడే ఏదో పెళ్లిపేట్ల మీద ఆడవాళ్ళు గానీ సిగ్గుపడ్డట్టుగా అక్కడికి అబ్బా నన్ను పొగిడేసింది అసలు ఆవిడ ఏమంటుంది ఇతను చవట స్వామీజీ దత్తమ్మ జ్ఞానహీనుడు ఎవడైనా మోసం చేయొచ్చు జ్ఞానం కలిగిన వాడు సచ్ ఎ ఫెలో హాస్ బికమ్ మై హస్బెండ్ నేమో నాకు అర్థమైంది అది దానికి ఏదో పావు మెలికలు తిరిగిపోయినట్టు మెలికలు తిరిగిపోవాల్సిన అవసరం లేదు ఇదే అభిమానం అభిమానానికి ఒకటే ఎగ్జాంపుల్ ఇంతకన్నా మించింది ఏం లేదు ఎందుకంటే అసలు ఉన్నదానికి తృప్తిపడ్డామంటే ఈయన మహా మేధావి స్వామి శంకరుల తర్వాత ఈయన మేధస్సు అని ఆవిడ చెప్తే అర్థం ఉంది పొంగిపోతే అర్థం ఉంది ఏను అమ్మాయికుడు పనికి మానడు అంటాడు అంటే అమ్మాయికుడు అనేది కూడా ఒక టైట్ రా అమ్మాయికుడు అంటే ఏంటి జ్ఞానం లేనోడని అర్థం చావట దద్దు అందువల్ల ఒక్కొక్క దాంట్లో పడిపోతా ఉంటే ఇక అది పూడికి దిలే నాగార్ధమే జ్ఞానం ఒక్కటే మనల్ని ఆకాశంలో పరంజోతి నిలిపేది ఇక మిగతా అన్ని కిందగా దోస్తే ఉంటే మాకులు ధనజన గర్వం హరత నిమేషాత్ కలహ సర్వం కాబట్టి నాయన ఇవన్నీ శాశ్వతం కాదు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఠమే స్వస్తి ప్రజా యన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో కాళీ వర్షతు పర్జన్య పృథివీ సాని దేశోయోవర బ్రామణ సుతు నిర్భయా పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమీవాసిష్య జో